Thank mm -hmm. you. తృణేంద్రుద్రమరుత సున్వతి దివ్యైస్తవై వేదై సాంగ పదక్రమోపనిషదై గాయంతం సాగ ధ్యాన తద్గతే నమనస పశ్ తియిన యంతం విదుసురాయ తస్మై నమ కృష్ణా వాసువాయ దీనంద నందగోపకరాయోవిందయ నమో నమ కర్తురా ప్రాప్యతే ఫలం కతురా ప్రాప్యతే ఫలం కర్మ పరం కర్మ తజ్జం కర్మ పరం కర్మ తడడం కర్తూరాజయా ప్రాప్యతే ఫలం కర్తూరాజయా ప్రాప్యతే ఫలం కర్మకిం పరం కర్మ తడం కర్మకిం పరం కర్మ తడం తృప్తి అనేది మన అనుభవంలో ఉంది అనుభవంలో లేనిటువంటి దాన్ని ఎవరు ఎప్పుడూ ఆశించలేరు కాబట్టి ఏదో ఒక విధంగా తృప్తి చెందు ఈ ప్రపంచంలో కొన్ని విషయాల్లో మనకు తృప్తి కలుగుతూ ఉంటుంది ఆకలితో ఉన్నాం ఆ రోజు కడుపు నిండా భోంచేసాం అనుకోండి తృప్తి అందుకని అంటాడు వాతృప్తిగా భోంచేశానండి అంటాడు భగవంతుని తృప్తిగా దర్శించానండి ఏదో ఒకటి కాబట్టి తను చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో ఈ కర్మలో ఎక్కడో ఒక చోట తృప్తి మనిషికి తెలుసు కానీ వచ్చిన బాధ ఏంటంటే తృప్తి అనేది మనిషికి తెలియంది కాదు అసలు తృప్తి అనేది గనక మనిషికి తెలియకపోతే నాకు తృప్తి కావాలని మనిషి ఆశించడు తృప్తి ఉందగనకనే ఆశిస్తూ ఉన్నాడు ఇది కొద్ది జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ రావాలి తృప్తి ఉంది అది ఉండడం వల్లనే ఆ అనుభవం ఉంది గనక ఆ అనుభూతి తనని ప్రేరేపిస్తూ అట్లాగే ఆనందం అనేది మనిషికి తెలియంది కాదు ఈ ప్రపంచంలో ఎన్నో అనేక విషయాల్లో ఆనందాన్ని పొంది ఉన్నాడు కానీ ఆనందాన్ని పొంది ఉండాడు గనుకనే మళ్ళీ నాకు ఆనందాన్ని కావాలని మనిషి ఆశిస్తాడు కాబట్టి తృప్తి అనేది మనిషి యొక్క అనుభవంలో ఉంది నెంబర్ వన్ ఆనందం అనేటువంటిది మనిషి యొక్క అనుభవంలో ఉంది తృప్తి తన అనుభవంలో ఉంది కనుకనే తను కావాలనుకుంటున్నాడు స్వామీజీ తృప్తి తన అనుభవంలోనే ఉండేటప్పుడు మళ్ళీ కావాలని ఎందుకు కోరుకోవాల్సి వస్తూ ఉందని అది తృప్తి ఉంది కానీ నిత్యతృప్తి లేదు తృప్తి ఉంది కానీ నిత్యతృప్తి లేదు అంటే తృప్తి అనేది తెలుసు తనకి ఇప్పుడు గతంలో కడుపు నిండా భోంచేసాడు ఆకలి ఉండేటప్పుడు అప్పుడు తృప్తి కలిగింది తృప్తి ఎలా ఉంటుంది అనేది తెలుసు కానీ మళ్ళీ వచ్చింది ఆకలి ఇప్పుడు ఆకలి ఉంది కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే అప్పుడు ఆకలి కలిగినప్పుడు నేను ఎట్లా తృప్తి చెందాను భోజనం తృప్తి చెందాను కనుక మళ్ళీ ఇప్పుడు భోజనం చేస్తే నేను తృప్తి చెందుతాను ఏమో కానీ నాకు మాత్రం తృప్తే కావాలి ఎందుకని అసంతృప్తితో నేను జీవించలేను ఎక్కడైతే అసంతృప్తి ఉంటుందో అక్కడ నేను జీవించలేను కాబట్టి తృప్తి నాకు కావాలి ఆ తృప్తి యొక్క స్వభావం ఏమిటంటే స్వరూపం ఏమిటంటే నిత్యతృప్తిగా ఉండాలి క్లియర్గా పెట్టుకోండి మనసులో అసలు ఇక్కడ కర్మలు కదులుతూ ఉన్నాయి కర్తూరాజ్ఞేయ ప్రాప్యతే ఫలం కర్మకింపరం ఇక్కడే కాబట్టి ఆనందం అనేది మనిషికి తెలుసు అసలు ఆనందం అనేదే గనక మనిషికి తెలియకపోతే ఆనందం కావాలని మనిషి కోరుకోడు కాబట్టి ఆనందాన్ని ఎప్పుడైతే ఆశిస్తూ ఉన్నాడో తెలిసింది ఆశిస్తూ ఉన్నాడు గనక గతంలో అనేక వాటికి హేతువులు ఏవైనా కాని కారణాలు ఏవైనా కానీ ఆనందం అనేది తాను అనుభవించి ఉన్నాడు గనుకనే తన అనుభవంలో ఆనందం ఉండడం ఇప్పుడు ఆనందాన్ని కావాలని కోరుకుంటూ ఉన్నాడు అది తృప్త భవిష్యామి అదే నేను తృప్తిగా ఉండాలి ఎలాంటి తృప్తిగా ఉండాలి ఎలాంటి తృప్తి అన్నప్పుడు నిత్య తృప్తి నిత్య ఆనందము కాబట్టి ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆనందం కాబట్టి ఎల్లప్పుడూ ఆనందం ఉందంటే దుఃఖము తెలియనటువంటి ఆనందము కాబట్టి ఎల్లప్పుడూ తృప్తి సదా తృప్తి కావాలి అని అంటే అసంతృప్తి అర్థం కానిటువంటి అది అది మనిషి కోరుకునేది ఇది కోరిక ఆచార్యుల వారు తైత్రీయ భాష్యంలో చెప్పినట్టుగా కామాయమానశ్చ కరోతి కర్మాణి ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నాం మనం కరోతి కర్మాణి మనిషి కర్మలు చేస్తాడు దేనికి కామాయమాన చోతి కర్మాణి కాబట్టి వెనక ఏదో కోరిక ఉంది ఆ కోరిక ఉండడం వల్లనే కర్మలు చేస్తూ ఉన్నాడు అది ఏ కర్మ అయినా నీవు చేసేది నేను చేయకపోవచ్చు నేను చేసేది మరొకరు చేయకపోవచ్చు వాళ్ళు చేసేది ఇంకొకరు చేయకపోవచ్చు కాబట్టి కర్మలు అనేకం ఉండినా కూడాను రకరకాలైనటువంటి కర్మలు వివిధమైనటువంటి వ్యక్తులు వివిధ రకాలైనటువంటి కర్మల్ని ఈ ప్రపంచంలో చేస్తూ ఉండినా కర్మలు అనేకం కనపడుతూ ఉన్నాయి ఒకరు చేసే కర్మలు ఒకరు చేయడం లేదు కాబట్టి అనేకమైనటువంటి కర్మలు కదులుతూ ఉన్నాయి కానీ అందరి కర్మల వెనుక అందరూ ఆచరించేటువంటి కర్మల వెనుక కోరిక ఒక్కటే ఉంది కామాయమాన చ కరోతి కర్మాణి కర్మాణి కరోతి కాబట్టి మనిషి ఏదో ఒక కామం ఉంది వెనక డిజైర్ ఒక డిజైర్ ఉంది ఏదో కామం ఉంది ఏమిటి ఆ కామము అని అంటే నేను తృప్తిగా ఉండాలి నిత్యతృప్తిగా ఉండాలి నిత్య ఆనందంతో నేను ఉండాలి అదే దాన్ని మనం చిన్నదిగా షార్ట్ ఫామ్లో చెప్పాము తృప్త భవిష్యామి అంటే దాని అర్థమే నిత్యతృప్త భవిష్యామి అని అర్థం తృప్త భవిష్యామంటే నిత్యతృప్త భవిష్యామి నిత్యానంద భవిష్యామి కాబట్టి నేను ఎప్పుడు నిత్యానందంతోనే ఉండాలి అని అనుకోవడం వలనే మనిషి ఆ నిత్యతృప్తిని నిత్య ఆనందాన్ని పొందడానికి కర్మలు చేస్తూ ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదు కాబట్టి ఎవరు ఏ కర్మలు చేస్తూ ఉండినా వాళ్ళ దగ్గరకు మనం వెళ్ళి అయ్యా నీకు ఎందుకు నువ్వు ఇవి పని చేస్తున్నావు అని గనక మనం అడిగితే అతను చెప్పేటువంటి సమాధానం ఏంటంటే అయ్యా నాకు తృప్తి కావాలి నాకు ఆనందం కావాలి అనేటువంటి ఉద్దేశంతోనే కర్మలు చేస్తూ ఉండాడు కాబట్టి కర్మలు చేసేదేమో నిత్యానందం కోసం నిత్యతృప్తి కోసం కానీ ఏ కర్మలైతే అతను చేస్తూ ఉండాడో ఆ కర్మల అతను కోరిక ఫలించదు ఇది ఉపోద్ఘాతం ఉప ఉపదేశారానికి ఉపదేశాలానికి ఉపోద్ఘాతం అదే అయ్యా కర్మల వల్ల నీ కోరిక తీరదు క్లియర్గా పెట్టుకోండి ఆయన లేకపోతే ఎంతకాలం వింటున్నా కూడా అట్లాగే ఉంటుంది ఇప్పుడు కోరిక ఏదైతే ఉందో అది నిత్యతృప్తి నిత్యానందం దీనికోసం కదా కర్మలు చేస్తూ ఉన్నాడు కాబట్టి నిత్యతృప్తిని నిత్యానందాన్ని వాంఛించి కర్మలు చేస్తూ ఉన్నాడు అనేది మన క్లియర్ అయిపోయిందా ఇప్పుడు మీకు మహర్షి చెప్పేది ఏంటంటే నాయన నిజమే నిత్యతృప్తిని నిత్య ఆనందాన్ని వాంఛించి నువ్వు కర్మలు చేస్తూ ఉన్నావు కానీ ఈ కర్మల వల్ల నీ కోరిక తీరదు ఏంటా కోరిక అంతే అది తీరేందుకు అవకాశం లేని లేదు ఇది ఉపదేశ సారం యొక్క ఉపోద్ఘాతం ఉపదేశ సారానికి ఉపోద్ఘాతం అదే కాబట్టి ఈ ప్రపంచంలో మనిషి ఆశించేదానికి మనిషి చేసేదానికి సంబంధం లేదు సీద పాయింట్ నువ్వు ఏదైతే ఆశిస్తూ ఉన్నావో దానిని పొందాలని నువ్వు కర్మ చేస్తూ ఉన్నావు నువ్వు చేసేటువంటి కర్మకి నువ్వు ఆశించేటువంటి కోరిక ఏదైతే ఉందో దానికి సంబంధం లేదు ఒకవేళ సంబంధం గనక ఉంటే ఏ విధంగా సరే ఇంకా పద మళ్ళీ కర్మలు చేయాల్సిన అవసరం లేదు తృప్తి పడిపోతావుడికి కానీ ఎంతకాలం ఈ ప్రపంచంలో మనం ఎన్ని రకాలైనటువంటి కర్మలు అసంఖ్యాకంగా చేసుకుంటూ పోతూ ఉండినా కూడాను ఎప్పుడైతే మన కోరిక తీరడం లేదో దీన్ని మనం బాగా లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అయ్యా నువ్వు కర్మ చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అంటే నీకు కర్మస్వేచ్ఛ ఉంది కనుక నీకు కర్మస్వేచ్ఛ ఉంది నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఆలోచించి కర్మలు చేయగలవు అవే పశుపక్షాదులు చేసేందుకు అవకాశం లేదు అవి ఒక ప్రోగ్రామ్డ్గా ఉంటాయి వాటికి నియమబద్ధమైనటువంటి ప్రణాళిక ఉంటుంది ఆ విధంగా చేసుకుంటూ పోతాయి అంతేగాని ప్రత్యేకంగా చేయలేవు కాబట్టి ఆ విధమైనటువంటి కర్మస్వేచ్చ బుద్ధి వాటికి లేకపోవడం వల్ల కర్మస్వేచ్ఛ లేదు కనుక అవి ఏమి తయారు చేయలేదు ఈ ప్రపంచంలో ఒక విమానం ఫ్లైట్ పోతా ఉందంటే దాన్ని కనిపెట్టింది నువ్వే ఎందుకని నీకు ఆలోచన శక్తి ఉంది గనక కాబట్టి నువ్వు చేయాలనుకుంటే చేయగలవు నేను చేయాలనుకుంటే చేయకుండా ఉండచ్చు లేదు మరో విధంగా చేస్తానంటే మరొక విధంగా చేయొచ్చు ఆచార్యుల బ్రహ్మసూత్రంలో చెప్పినట్టుగా కర్తం శక్యం ఆ కర్తం అన్యదావా కర్తం శక్యం నేను కొత్త వాళ్ళకి కూడా చెప్తారా కర్తం శక్యం నేను ఇది చేస్తాను అకర్తం శక్యం నేను ఇది చేయలేను అన్యదావా కర్తం శక్యం మరొకటి కూడా చేస్తాను చూసారా నేను సినిమాకు పోతాను కర్తం శక్యం నేను సినిమాకు పోను అకర్తం శక్యం నేను ఉపన్యాసానికి పోతాను అన్యదావా కర్తం శక్యం కాబట్టి ఈరోజు నేను వంట చేస్తాను వంకాయ చేస్తాను కర్తం శక్యం వంకాయ చేయను అకర్తం శక్యం బెండకాయ చేస్తాను అన్యదావా కర్తం శక్యం కాబట్టి ఎప్పుడు కూడాను ప్రతి మనిషి తను చేసేటువంటి కర్మలు నేను ఇది చేస్తాను ఇది నేను చెయ్యను నేను మరో విధంగా చేస్తాను అనేటువంటి స్వేచ్ఛ మనిషి కొంత చూసారా ఇది కర్మస్వేచ్చ కర్మస్వేచ్చ మనకి ఎప్పుడైతే ఉందో దాన్ని బట్టి మనం కర్మలు ఆచరిస్తూ పోతాం ఈ కర్మలు ఎందుకు చేస్తున్నావయ్యా అని ప్రశ్నించినప్పుడు కర్మ ఫలాన్ని ఆశించి చేస్తున్నాం బాగా క్లియర్గా పెట్టుకోండి కర్మ నువ్వెందుకు చేస్తున్నావు అంటే అయ్యా నా కర్మ స్వేచ్ఛ ఉంది నేను కర్మను చేస్తున్నా తేనికోసం చేస్తున్నావు కర్మ ఫలం కోసం చేస్తాను కాబట్టి నేను ఈ కర్మ చేస్తున్నానంటే నాకు ఈ ఫలితం వస్తుంది అందుకని నేను చేస్తున్నాను సరే కర్మ నువ్వు చేస్తున్నావు కర్మ స్వేచ్ఛ నీకుంది ఫలప్రదాత నువ్వేనా అనేది ప్రశ్న పడుతుంది అక్కడ నీకు స్వేచ్ఛ ఉందా ఎందుకని ఒకటి ఆశించి నువ్వు కర్మ చేస్తున్నావు కనుక అంతవరకు నీకు కర్మ స్వేచ్ఛ ఉంది నాకు ఇది కావాలి అని ఆశించి నువ్వు కర్మ చేస్తావు కానీ ఆ కర్మకు ఫలితం కదా నువ్వు ఆశించేది ఆ ఫలితం అనేది నీ చేతిలో ఉందా అనేది ప్రశ్న కర్మ ఫలాన్ని ఇచ్చేది ఎవరు ఫలం అనేది వస్తుంది నాకు అంటున్నావు గనక ఇస్తేనే కదా వస్తుంది ఆ ఇచ్చేది ఎవరు ఆ ఇచ్చేది నీవేనా నీవే గనక ఫలితాన్ని ఇచ్చేటట్లయితే నీ కర్మ గనక నీవే ఫలితాన్ని ఇచ్చేటట్లయితే నీకు విరుద్ధమైన ఫలాలు ఎప్పుడు రావు జీవితంలో అంతేనా ప్రతికూలమైనటువంటి ఫలితాలు జీవితంలో రావు ఇప్పుడు ఎవడైనా ఒక వ్యాపారం చేశాడంటే నాయన వ్యాపారంలో ధనాన్ని ఆర్జించాలని కదా లాభం రావాలనే కదా చేస్తాడా కాబట్టి ఎప్పుడైతే వ్యాపారం చేస్తున్నాడో నాకు లాభం కావాలి అని చేస్తాడు నష్టం కావాలని చేస్తాడా కానీ నష్టం వచ్చేటువంటి సందర్భాలు లేవా పోకొలలు కాబట్టి అది ఎవరు ఇస్తున్నారు అని కాబట్టి కర్మ అయితే నువ్వు చేశావు వ్యాపారం అయితే నువ్వు చేసావు నీ వ్యాపారానికి ఫలితం ఉంది కదా నువ్వు నువ్వు ఆశించిందేమో లాభమే లాభాన్ని ఆశించే వ్యాపారం చేస్తావు లాభాన్ని కూడా ఎందుకు ఆశించావో తెలుసా తృప్త భవిష్యామి నేను నిత్యతృప్తిని పొందాలి నిత్య ఆనందాన్ని పొందాలి ఆ నిత్యానందాన్ని నిత్యతృప్తిని ఈ వ్యాపారంలో వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది నాకు కల్పిస్తుంది అని నువ్వు అభిప్రాయపడుతున్నావు అది కల్పించాను కల్పించకపోయాను వేరే విషయం అది మనం తర్వాత చూద్దాం కానీ వస్తే కదా నువ్వు ఆశించినటువంటి ఆదాయం ఎందుకు రావడం లేదు అని అంటే కర్మఫలం అనేటువంటిది మనం సృష్టించేది కాదు కర్మలు చేసేటువంటి అధికారమే మనకుంది గీతలో కూడా క్లియర్ కర్మని ఏవా మా ఫలేషు తే నీకు కర్మని ఏవో అధికార కర్మ చేయడం వల్ల అధికారం ఉందే గానీ ఫలితంలో నీకు అధికారం లేనేలేదు కాబట్టి ఇప్పుడు ఎట్లుందో చూడండి మన పరిస్థితి మనం కర్మ చేయడం ఎందుకని కర్మ స్వేచ్ఛ ఉంది గనక కర్మ చేయడం ఫలితాన్ని ఆశించడం ఫలితం వస్తుందో రాదో తెలియదు గనక నిరీక్షిస్తూ ఉండడం అంతే కర్మ చేయడం ఫలితానికి నిరీక్షిస్తూ ఉండడం ఫలితం రావచ్చు రాకుండా పోవచ్చు ఎందుకని ఈ ఫలితాలను నిర్ణయించేటువంటి చట్టాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి వచ్చిన బాధ బాధ ఆ చట్టాలని ధర్మాలు అంటాం సరేనా ఇప్పుడు కోర్టు చేతిలో చట్టం ఎట్లాగైతే ఉందో భగవంతుడి చేతిలో ఉండేటువంటి చట్టము ధర్మం కాబట్టి ఆ ధర్మాలతోనే ఈ ప్రపంచం నడవబడతా ఉంది కాబట్టి ఇవి ఇవి భగవంతుని చేతిలో ఉండేటువంటి చట్టాలు వీటి వల్ల నడపడుతూ ఉంది ఇవి నడిపేటువంటిది కాబట్టి ఈ చట్టాలు ఏవైతే ఉన్నావో అవి ఎవడైతే సృష్టించాడో వాడి చేతిలో ఉంది ఇప్పుడు ఫలం అర్థం కాదు కాబట్టి చట్టాలు రూపంలోనే అంటే ధర్మ రూపంలోనే దైవం ఉన్నాడు కాబట్టి ధర్మాన్ని అనుసరించి మనకు ఫలితాలు అందుతూ ఉన్నాయి దేనికి ఎలా ఫలితం రావాలో అలా వస్తుంది ఎందుకంటే ధర్మం దీన్ని కూడా సూక్ష్మంగానే అర్థం చేసుకోండి ఇప్పుడు ఒక చెట్టుంది చెట్టు మీద పైకి ఎక్కాడు ఒకడు ఆడ పండుగపోతూ ఉన్నాడు సడన్గా కాళ్ళు జారింది లేదు ఆ కొమ్మ ఇరిగిపోయింది వాడు ఇప్పుడు కింద ఉన్నాడు పై నుంచి ఆ మధ్యలో వాడు ఆగాలి అన్నాడు అనుకోండి ఆగే అవకాశం ఉందా అప్పుడు వాడికి ఫలితం మీద అధికారం ఉందని కాబట్టి పడేటువంటి వాడు మార్గమధ్యంలో పడ నేను పడకూడదు ఇక్కడే ఆగిపోవాలి అని వాడు అంటే అక్కడ కనుక వాడు ఆగగలిగితే అప్పుడు అధికారం ఉంది వాడికి ఫలిత ఫలితం మీద ఎందుకని ఎప్పుడైతే చెట్టు పైకి ఎక్కాడు కాలుదారి పడిపోతూ ఉన్నాడు వాడు కిందకొచ్చి భూమి మీద పడాల్సిందే కానీ మధ్యలో ఆగేందుకు అవకాశం లేనేలేదు ఎందుకని అది ధర్మం దాన్నే చట్టం అంటున్నాను నేను ఇట్ ఇస్ లా డివైన్ లా యూనివర్సల్ లాస్ ఇవన్నీ కూడా ప్రపంచంలో మనం సృష్టించేటువంటివి కావు విశ్వవ్యాప్తంగా ఉండే ఈ ధర్మాలు ఎప్పుడూ ఉండేవి కాబట్టి ను నీ భాషలో నువ్వు అర్థం చేసుకున్న దాన్ని ఏమంటావంటే అయ్యా ఎందుకని అండి ధర్మం అండి చట్టం అండి చట్టాన్ని మనిషి ఎదిరించలేడండి ఎందుకని మనం తయారు చేసిన చట్టాలు కాదండి ఏ చట్టం అండి అక్కడ భూమికి ఆకర్షణ శక్తి ఉంది గనక వాడు పడిపోయాడు కాబట్టి లా ఆఫ్ గ్రావిటేషన్ చూడు లా చట్టం లా ఆఫ్ గ్రావిటేషన్ భూమి ఆకర్షణ సిద్ధాంతం అని మనం అంటున్నాం కదా దాన్ని లా ఆఫ్ గ్రావిటేషన్ అన్నాను చూసిన లా చట్టం ఏ చట్టం ఇది ప్రపంచంలో విశ్వంలో ఉండేటువంటి చట్టం ఏదైనా ఒక చట్టం ఉందంటే అది తయారు చేస్తేనే వస్తుంది చట్టం అనేది ఊరికే రాదు ఇప్పుడు నీ కాన్స్టిట్యూషన్ కూడా రాస్తేనే వచ్చింది చట్టం కూడా అంతే విశ్వంలో కాబట్టి ఈ విశ్వంలో ఉండేటువంటి ఈ ధర్మాలు ఏవైతే ఉన్నాయో కన్ఫ్యూజ్ కాకుండా ఆయన చట్టమైన ధర్మమైనా ఒకటే కాబట్టి ఈ చట్టాల్ని ఈ ధర్మాల్ని నిర్ణయించింది ఎవరు అంటే సృష్టించింది ఎవరు నేను కాదు ఎందుకని ఆ ఏ ధర్మం అయితే ఉందో ఏ చట్టం అయితే ఉందో దానికి తల వంచి నేను వచ్చాను సార్ ఈ ప్రపంచంలోకి నేను సృష్టిస్తాను ఎందుకని తల్లి గర్భంలో తొమ్మిది మాసాలు ఉండాలి అనేది చట్టం భగవంతుడు నిర్ణయించినటువంటి చట్టం అది నా చేతిలో లేదు కాబట్టి ఆ చట్టానికి తలవంచి నాకు ఇష్టం లేకపోయినా దుర్గంధ పూరితంగా ఆ గర్భంలో పడి ఉన్నానే కానీ బాధలు అనుభవిస్తూ నేను బయటికి రాలేకపోయాను ఎందుకని చట్టాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి నాకు లేదు ఎందుకని నేను తయారు చేసినటువంటి చట్టం కాదు కాబట్టి ఈ విశ్వంలో ఏ సష్ చట్టాలైతే ఉన్నాయో వాటికి తల నేను బ్రతుకుతున్నాయి ఈ ప్రపంచంలో కాబట్టి నేను సృష్టించలేదు ఇది నాది కానీ కాదు ఇది సృష్టించినటువంటి వాడు పరమేశ్వరుడు నేనే కనుక సృష్టించుకొని అది ఒక అంధుడు ఉన్నాడు నేను గుడ్డివాడుగా ఉండాలని వాడు ఎందుకు అనుకుంటాడు ఆయన ఒక చెవిటివాడు ఉన్నాడు నేను చెవిటివాడినిగా ఉండాలని వాడు ఎందుకు అనుకుంటాడు ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నాం మరొకడు పుట్టుకుతోనే పోలియోతో పుడుతున్నాడు కాబట్టి నేను పోలియోతో పుట్టి నడవలేకుండా అవస్థపడాలి అని వాడెందుకు అనుకుంటాడు కాబట్టి వాడి చేతిలో లేదు వాడి చేతిలో లేదు కాబట్టి ఇంకా కాస్త లోతుక్గా పోయి మనం తర్వాత చూద్దాం ఇవన్నీ ఇంకా కాస్త లోతుగా పోయి ఆలోచిస్తే మరి నాకు బాగుండే కదా స్వామిజీ కాళ్ళు అతనికే ఎందుకు ఆ విధంగా పోలియోగా వచ్చింది ఎందుకా ఆ పోలియో వ్యాప్తి అతను బాధపడాల్సి వస్తుంది నడవలేకపోతున్నాడు కదా అది నాయన అప్పుడు నీకు నాకు తెలియనిటువంటి ధర్మాలు వెనక్కుండా అవి అదృష్ట ఫలాలు అదృష్ట ఫలాలు దృష్టఫలం అదృష్ట ఫలం ఇక్కడి నుంచి కిందకు వాడు పడితే నీకు కనపడతా ఉంది వాడు కింద పడ్డాడు కానీ పుట్టుకతోనే పోలియోతో ఇక్కడ నీకు దృష్టం ఏమిటి లేదు కాబట్టి అది అదృష్ట బలం అదృష్ట బలం అంటే గత జన్మంలో వాటి చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు వాడికి అందుతూ ఉన్నాయి కాబట్టి గత జన్మలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు ఎవరికి తెలుసు గత జన్మలో కూడా వాటితో పాటుగా ఎవరు ఉన్నారో వాళ్ళకి తెలుసు నేను లేను అందుకని నాకు తెలిసే అవకాశం లేదు అండర్స్టాండ్ నువ్వు లేవు కాబట్టి నా గత జన్మం గురించి నీకు తెలిసేటువంటి అవకాశం లేదు కాబట్టి గతంలో నేను ఏమేమి చేశారో నాకే తెలుసు నాకు ఆధారంగా ఉండేటువంటి చైతన్యానికి తెలుసు ఈశ్వర చైతన్యానికి తెలుసు కాబట్టి అలా తెలిసినటువంటి వాడు విశ్వస్యకర్త ఈ ప్రపంచానికి అంతా ఎవడైతే సృష్టించాడు వాడు ఈ ప్రపంచానికి సంబంధించిన ధర్మాలన్నీ వాడే సృష్టించాడు గనక ధర్మరూపంలో కూడా తానే ఉన్నాడు గనక అంతటా తానే నిండి నిబిడీకృతమై ఉన్నాడు గనక ఏది ఎందుకు జరుగుతూ ఉందో ఎక్కడ జరుగుతూ ఉందో ఎలా జరుగుతూ ఉందో ఇవన్నీ సంపూర్ణంగా తెలిసిన వాడు గనక ఎవరి కర్మలకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వాలనో ఆయన తెలుసు కాబట్టి కర్మ ఫలాలు నా చేతిలో లేవు గనక ధర్మాల రూపంలో ఉన్నాయి గనక ధర్మ రూపంలో ఉండేది కూడా దైవం గనక వాడు పోలియోవాడుగా ఆ వ్యాధితో పుట్టడానికి కారణం ఏమిటి అనేటువంటిది నేను ఎంత తల కూడాను నాకు అర్థం కాదు కానీ పరమేశ్వరుడికి మాత్రం తెలుసు విశ్వస్యకర్త విశ్వఘహ అర్థమవుతుందే కాబట్టి నీవు సృష్టికర్తవు కావు ఫలితాలపై నీకు దృష్టి ఉంటే ఉండొచ్చేమో కానీ ఫలితాలు ఇచ్చేది మాత్రం నువ్వు కానే కాదు కర్తు ఆగ్నేయ ఫలం ప్రాప్యతే చూచారా కర్తు ఆగ్నేయ ఇక్కడ కర్తు అంటే సృష్టికర్త నాయన కర్తు అని అన్నాడు అని అంటే మాత్రం అది షష్ఠి విభక్తి కర్తు అంటే కర్త యొక్క షష్ తత్పూరుష కర్తయొక్క కర్తు ఆ అనుగ్నయ ఆగ్నయ అనుగ్నయ ఆనయ ఆగ్నచేత తృతీయా చేతెన్ తోడన్థోన్ తృతీయ కాబట్టి కర్తు కర్త యొక్క ఆగ్నయ ఆయన యొక్క ఆజ్ఞ చేత ప్రాప్యతే ఫలం ఫలం ప్రాప్యతే ఫలం లభ్యతే కాబట్టి మనం చేసేటువంటి కర్మలకి ఫలితాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆయన దగ్గర నుంచే వస్తున్నాయి కర్త యొక్క సృష్టికర్త కర్త అంటే ఇక్కడ సృష్టికర్త కాబట్టి ఈ ఈ సృష్టి ఎందుకని ఫలితాలు ఎక్కడైనా వస్తాయి సృష్టిలో ఎక్కడైనా వస్తాయి సృష్టిలో ఎక్కడ ధర్మాలే ఉన్నాయి కాబట్టి ఈ ధర్మాలన్నీ తెలిసిన వాడ ఉండాలి సర్వజ్ఞ సర్వస్వకర్త కాబట్టి సమస్తాన్ని తానే తయారు చేశాడు గనక సర్వజ్ఞ సర్వాన్ని తెలిసినటువంటి వాడు సర్వాన్ని తెలిసినటువంటి వాడు ఎవరో అతను ఇచ్చేది కాబట్టి కర్తు ఆజ్నేయ ఫలం ప్రాప్యతే లభ్యతే ఇప్పుడు నువ్వు నైనా జస్ట్ ఇప్పుడు నువ్వు కర్మలు చేసే దేనికి నాయన ఏం కావాలని నిత్యతృప్తి కదా నిత్యానందం కదా అది మోక్షం కదా మోక్షమేనా పరం కదా అదే కర్మ కిం పరం అది కాబట్టి కర్మ పరం ఎట్లా అవుతుంది అనేది ప్రశ్నే కర్మ కిం పరం భవతి రమణ క్వశ్చన్స్ కర్మ కిం పరం భవతి మరి నీకు కావాల్సింది నిత్యతృప్తి కదా నిత్యానందం కదా అది కర్మ ఎట్లు ఇస్తుంది నీకు ఎందుకని కర్మ పరిమితమైంది కదా కాబట్టి రమణ అడిగేది ఏమిటంటే పరిమితమైనటువంటి కర్మ నువ్వు ఆశించేటువంటి పరం అనే మోక్షం ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేదు ఫస్ట్ పాయింట్ క్లియర్గా పెట్టుకోండి ఆయన ఇది బోధలు చేసేవాళ్ళతో ఉపన్యాసాలు చేసేవాళ్ళతో మఠాలు పెట్టుకున్న వాళ్ళతో ఇది గనక అర్థమైంది అంటే మనం విడిపోతాం ఎందుకని మన మార్గమే వేరే ఇంకా సరేనా ఇంత చిన్నతనం నుండి కూడాను ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా నేను తల వంచల తల తిప్పలా కారణం ఏంటో తెలుసా ఇది అర్థమైపోయింది కనుక కాబట్టి మనం ఆ కోరిక తీర్చుకుంటాం ఈ కోరిక తీర్చుకుంటాం అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం ఈ లోకం పోదాం ఆ లోకం పోదాం అని ఎవడు చెప్పినా ఏ లోకం కూడాను అది పరిమితమైంది ఎందుకని కర్మ ఏమిస్తుందంటే కర్మ కిం పరం కిం పరంభవతి అది ఎట్లా మోక్షం అవుతుంది కర్మ ఎందుకని కర్మ మోక్షాన్ని ఇవ్వలేదు కర్మ ఏమిస్తుంది చెప్పండి సింపుల్ క్లియర్గా పెట్టుకోండి కర్మ ఎప్పుడు కూడాను ఫలాన్ని ఇస్తుంది కర్మఫలం ఇస్తుంది నువ్వు కర్మ చేస్తే కర్మ యొక్క ఫలితం నీకు వస్తుంది అది కూడాను కర్మకింపరం అంటున్నాడు అదేమి దేవుడు కాదు అది కాబట్టి అది ఇవ్వలేదు కాబట్టి ఎట్లొస్తుంది కర్మ యొక్క ఫలం కర్తూ ఆగ్నేయ ఫలం ప్రాప్యతే కర్మ కింపరం కర్మఫలం ఏదైతే ఉందో అది నిత్యాన్ని ఇవ్వలేదు ఎందుకని కర్మకింపరం భవతి అది పాయింట్ కాబట్టి కర్మ ఏదైతే ఉందో అది పరమం అయ్యేందుకు అవకాశం లేదు ఉత్కృష్టమైనటువంటిది కాదు ఎందుకని దీనికి మనకు హేతువు కావాలా శాస్త్రం కృతకం కృతకం తదు అనిత్యం యత్ కృతకం కృతకం అంటే చేయబడింది అని అర్థం యత్కృతకం అట్లా అనుకోవచ్చు పోల్ లేకపోతే యత్కృతకం ఏదైతే చేయబడిందో సృష్టింపబడిందో తది అనిత్యం తత్ అనిత్యం ఎత్ కృతకం తది అనిత్యం ఇప్పుడు క్లియర్ నావు కాబట్టి సృష్టింపబడేది ఏదైనా అనిత్యమే కాబట్టి కర్మ అనేది కూడా సృష్టింపబడేది అవునా కాదా ఇప్పుడు ఒక కర్మ చేశామనుకోను ఆయన ఉపన్యాసం కర్మ అనుకోండి ఉపన్యాసం ఐదు గంటలుగా నేను ప్రారంభం చేశాను కదా అంటే నాలుగున్నరకు లేదు కదా నాలుగు యాభై ఐదు కూడా లేదు అంటే ప్రారంభమైందా లేదా స్టార్ట్ అయింది కదా సృష్టింపబడింది యత్ కృతకం తత్ అనిత్యం ఎందుకని మళ్ళీ ఆరున్నరకి అయిపోతుంది వన్ అండ్ హాఫ్ అవర్ అయిందంటే అది అయిపోతుంది కాబట్టి కర్మ ఏదైనా సరే ఎక్కడైనా అది ప్రారంభం అయిందంటే అది అనిచ్చు హేతువేంటి సార్ కృతత్వాత్ ఏతు హేతువు కృతత్వాత్ కృతత్వాత్ అంటే సృష్టింపబడింది ఉదాహరణ ఏంటి ఘటత్వాత్ పటత్వాత్ కాబట్టి కుండ ఏ విధంగా అయితే సృష్టింపబడిందో ఆ విధంగా సృష్టింపబడింది క్లియర్ గుడ్డ ఎట్లాగైతే నెయ్యిబడిందో ఆ విధంగా నెయ్యిబడింది కాబట్టి నేతగాడు గుడ్డను నేసిన తర్వాత ఆ వస్త్రాన్ని మీకు ఇస్తే కాబట్టి ఇప్పుడు నేసిచ్చాడు ఇప్పుడు కుండని కుమ్మరి తయారు చేసి ఇచ్చాడు ఇప్పుడు కుమ్మరి తయారు చేసిన కొండ నీకు ఉంది కనుక గతంలో కుండ లేదు సింపుల్ గతంలో కుండ లేదు ఇప్పుడు వచ్చింది లేనిది వచ్చింది ఏదో ఒకరోజు లేకుండా పోతుంది లేనిది వచ్చింది వచ్చింది లేకుండా పోతుంది అది కృతత్వా కాబట్టి ఏదైనా సరే ఒకటి తయారు చేయబడింది అంటే ఒకటి సృష్టింపబడింది అంటే అది అంతకుముందు లేనిది లేనిది వచ్చింది అంటే వచ్చింది లేకుండా పోతుంది కాబట్టి కర్మలు కూడా అంతే ఈ ప్రపంచంలో లేనివి వస్తూ ఉంటాయి అవి లేకుండా పోతూ ఉంటాయి గతంలో లేనిది ఇప్పుడు ఉన్నది భవిష్యత్తులో లేకుండా పోతుంది కాబట్టి నీకు నిత్యం ఇప్పటికే మనకు అర్థమైపోయింది ఏమని కర్మఫలం అనేటువంటిది అనిత్యం కర్మఫలం అనిత్యం కాబట్టి అది ఎప్పుడైనా రాని వచ్చిందంటే మాత్రం పోతుంది ఎందుకు పోతుంది కర్మఫలానికి కారణమైన కర్మ ఏదైతే ఉందో దీనికి ఆద్యంతాలున్నాయి కనుక కర్మ ప్రారంభించబడుతుంది కర్మ అంతమైపోతూ ఉంది కాబట్టి కర్మఫలం కూడా వస్తుంది వచ్చింది పోతుంది ఇది సింపుల్ రీజన్ లే మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోవాలి మనకి ఏం కావాలి మనం ఏం చేస్తున్నాం మనకు కావాల్సింది నిత్యతృప్తి నిత్యానందం దానికోసమే కదా మనం ప్రయత్నం చేస్తున్నాము అది ప్రయత్నం చేయడం అంటే కర్మే కదా ఈ కర్మ వల్ల అది మనకు వచ్చేటువంటి అవకాశం ఉందా లేదు కర్మ వల్ల వచ్చే అవకాశం లేదు కర్మ వల్ల వచ్చేది కర్మ ఫలితం కర్మ ఏదైనా నీకు నిత్యతృప్తిని ఇవ్వలేదు ఏ కర్మ నువ్వు చేసినా ఆ కర్మ కర్మఫలాన్ని ఇస్తుంది కర్మఫలం ఏదైనా అది అనిత్యంగానే ఉంటుంది కాబట్టి అది జడం ఎందుకు జడం అంటున్నాడంటే నీ స్వరూపమే నిత్యం వచ్చిన బాధ ఏంటంటే ఇప్పుడు నీవే కదా ఆత్మ అది తెలియకనే కదా నువ్వు నిత్యతృప్తి కావాలంటున్నావు నీవు ఆత్మవే కదా అంటే ఈ సబ్జెక్టులో కాదు పూర్వం మీరు విన్నదాన్ని బట్టి నీవాత్మవేదా ఆత్మ నిత్యానంద స్వరూపమా సత్వచిత ఆనందమా నువ్వు అదే అయ్యే అదే కదా అయ్యున్నావా మళ్ళీ అది కావాలి తృప్త భవిష్యమని ఎందుకు అడుగుతున్నావు తెలియకపోవడం చేత కాబట్టి నీవు అదే అయ్యుండి అది నేను నీకు తెలియడం లేదు ఆ తెలియకపోవడాన్ని ఏమంటారు తెలియకపోవడం చేత అంటే అజ్ఞానం చేత నీ కోరిక గదలతా ఉంది చూడండి ఆయన ఎట్లా ఉందో ఫ్యామిలీ ట్రీ వంశవృక్షం ఉందో చూడండి నేను నిత్యానంద స్వరూపుడు అయి ఉండినప్పటికీ కూడాను నేనేమిటో నాకు తెలియకపోవడం చేత ఈ అజ్ఞానం వల్ల నాకు నిత్యానందం కావాలి అనేటువంటి కోరిక కదులుతూ ఉంది కాబట్టి అజ్ఞానము నంబర్ వన్ అజ్ఞానం వల్లనే కోరిక కలిగేది అజ్ఞానం లేకపోతే కోరిక కలగదు అంతే కదా నేనే నిత్యా నేను ఆత్మని అనుకునేటప్పుడు కోరిక ఎందుకు వస్తుంది నేను అనంతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అనుకునేప్పుడు కోరిక ఎందుకు వస్తుంది కాబట్టి అజ్ఞానం ఉండడం వల్ల అంటే నన్ను గురించి నాకు తెలియనిటువంటి దశలోనే కోరిక కదులుతూ ఉంది కాబట్టి అజ్ఞానం యొక్క బిడ్డ కోరిక క్లియర్నా కోరిక యొక్క బిడ్డ ఎవరో మీరు చెప్పండి కర్మ అచ్చా కోరిక యొక్క బిడ్డ ఎవరు కర్మ కాబట్టి అజ్ఞానం యొక్క మనవరాలు కర్మ క్లియర్నా సార్ కర్మ కిం పరం అది క్వశ్చన్ ఇప్పుడు మహర్షి వేసే ప్రశ్న అది కాబట్టి అజ్ఞానం వల్లనే కోరిక కలిగి కోరిక వల్ల కర్మ జరుగుతూ ఉండేటప్పుడు ఈ కర్మ కిం కర్మ కిం భవతి కర్మ తజ్జడం నెక్స్ట్ చూశారా పదం ఈ ఉపదేశ సారంలో లేదంటే సింపుల్ సెంటెన్సెస్ చిన్న చిన్నవి పగలగొడుతూ ఉంటే దాని భావం పోతూ ఉంటుంది కాబట్టి కర్మ కిం కర్మ కిం పరం కాబట్టి మోక్షం అవకాశం లేదు కదా కర్మ తజ్జడం తత్ కర్మ జడం కాబట్టి ఆ కర్మ ఏదో జడము ఎందుకని అజ్ఞానమే జడం గనక అజ్ఞానం జడం గనక అజ్ఞానజనితమైనటువంటి కోరిక కోరిక వల్ల కలిగేటువంటి కర్మ ఇవేవైతే ఉన్నాయో ఇదంతా జడమే కాబట్టి కర్మ అజ్ఞాన జనితం గనక అది జడం తత్ జడం కర్మ కిం పరమవతి అది ఇటువంటి జడమైనటువంటి కర్మ మోక్షాన్ని ఎట్లా ప్రసాదిస్తా సార్ కాబట్టి అనంతమైనటువంటి ఫలం నిత్యానందం అది అంతం కలిగింది కాదు అనంతమైనటువంటి ఫలం నువ్వు కోరుతూ ఉన్నావు చూడండి ఆయన అనంతమైన ఫలం కావాలంటే కోరుకో మంచిదే కోరుతున్నావు కదా తృప్త భవిష్యామి కాబట్టి నిత్యతృప్తి అనంతమైన కర్మ అది ఫలం నిత్యతృప్తి అనంతం అంతం లేదు దానికి కదా అటువంటిది కావాలి అని నువ్వు అనుకుంటే దానికోసం నువ్వు చేయాల్సిన ప్రయత్నం ఎట్లా ఉంటుంది అంటే కర్మ చేయి చేయకపోయామని లాభం లేదు కానీ అనంతమైన కర్మ చేయాల థింక్ అనంతమైన ఫలం కావాలి అంటే ఇన్ఫినిట్ రిజల్ట్ ఏ కర్మ చేయాలి నువ్వు చెప్పండి కమాండ్ టెల్ మే కర్మ ఏదైనా అంతం కలిగిందే కానీ అంటే ఒక కాలంలో ప్రారంభమైనాయన అదే కర్మ అంటే బాగా అర్థం చేసుకోండి కాలగతం కర్మ అనేటువంటిది కాలగతం కాబట్టి ఒక కాబమయ్యి ఒక కాలంలో అంత్యమోతుంది అది కర్మ ఇటువంటిది ఇటువంటి కర్మ అనంత ఫలాన్ని ఎట్లా ఇస్తుంది అంటాడు నిత్యతృప్తి నీకు కావాలి అంటే ఇంకా మనకు రానే రాజు జీవితంలో నిత్యతృప్తి అనుకోబాకండి నిరాశ ఎందుకు నేనున్నాను కదా నేనున్నానంటే ఏంటి దాని అర్థం మహర్షి ఉండాడు అని అర్థం థ్యాంక్ యూ మహర్షి ఉండాడు ఆయన ఈ ఉపదేశ సారం అయ్యే లోపల దించేస్తాడు మీ హృదయంలో ఒక దీన్ని అర్థమవుతుంది ఊరికే చదివితే అట్లుంది మనం దాన్ని లోతుకు పోతామంటే అర్థమవుతూ ఉంటుంది మనకు కాబట్టి అనంతమైనటువంటి ఫలం కావాలంటే అనంతం అంటే నిత్యమైంది అనంతమైందంటే నిత్యమైంది అలాంటిది కావాలంటే అనంతమైనటువంటి కర్మ నువ్వు చేయాలి అనంతమైనటువంటి కర్మ లేనే లేదు సో ఇప్పుడు మనం అందరం కలిసి ఒక డిసైడ్ చేస్తాం మోక్ష నా కర్మఫలం క్లియర్నావ్ నాయన బంగారు గుళికల్లాగా దాచుకోండివి మోక్ష నా కర్మఫలం ఇప్పుడు ఎవడు మీ దగ్గరకు వచ్చిన ఎంత పెద్ద శాస్త్రీ వచ్చిన ఎంత శాస్త్రం తెలిసినప్పుడు వచ్చిన ఆ యాగాలు చేస్తాం ఈ యాగాలు చేస్తాం ఈ యజ్ఞాలు చేస్తాం ఆ యజ్ఞాలు చేస్తాం నథింగ్ రాంగ్ కమాన్ చేద్దాం కూర్చో కానీ వాటి వల్ల మోక్షం రాదు ఫస్ట్ యాక్సెప్ట్ చేయనువు కాబట్టి మోక్ష నా కర్మఫలం కర్మఫలం అనేటువంటిది మోక్షం అయ్యేందుకు అవకాశం లేదు గనక మహర్షి ప్రశ్నిస్తున్నాడు కర్మ కిం పరం భవతి కర్మ మోక్షం ఎట్ల అవుతుందా అయ్యేందుకు అవకాశం కనపడటమే లేదే కాబట్టి ఏదైనా సరే కర్మఫలం కర్మకు వచ్చేది కర్మఫలం అది ఇహము కావచ్చు పరము కావచ్చు పరం అంటే ఏంటి స్వర్గం స్వర్గం అయినా పరం అంటే స్వర్గం అందువల్ల నన్ను క్లియర్గా అర్థం చేసుకోండి పదే పదే చెప్తున్నానంటే ఇక్కడ ఉంది అంతా అందువల్ల ముముట్సు అయినటువంటి వాడు జిజ్ఞాసు వాడు ఒక్కసారి విడిపడిపోతూ ఉండాడు ఇప్పుడు కనెక్షన్ ఇస్తాను చూడు మీకు ఇహ పరాల్లో ఏది లభ్యమైనా ఇహములో నేను రాష్ట్రపతి అయినా ఇంకోటి ఏదో అయినా ఏదేది సాధించినా ఇహం అంటే అశ్విన్లోకే ఈ ప్రపంచంలో ఏది కర్మఫలంగా అందినా అది నశించేది యాక్సెప్ట్ ఓకే మరి పుణ్యం ఉందనుకోండి పుణ్యం యొక్క ఫలం వల్ల పుణ్యం కూడా కర్మే కనుక పుణ్యకర్మ పుణ్యకర్మ యొక్క ఫలం వల్ల స్వర్గం వస్తూ ఉంది క్షీణే పుణ్యే వచ్చేసింది బ్యాక్ క్లియర్నా ఇప్పుడు ఇది మళ్ళీ ఒక్కసారి మీకు మెమరీ కోసం చెప్తున్నా పరీక్షలోకాన్ కర్మచిత చిన్నది కాదు అది ముండక పరీక్ష లోకాన్ కర్మచితాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ చూచారా ఇప్పుడు వైరాగ్యం చెందుతూ ఉన్నాడు వైరాగ్యం ఏంటి చెప్పండి విరాగ కహ విరాగ కహ ఇహ స్వర్గ భోగ ఇచ్చరాహిత్యం సరిపోయిందా ఇప్పుడు బ్రాహ్మణ నిర్వేదమాయాత్ కాబట్టి ఎవడైతే నిత్య సుఖాన్ని నిత్యానందాన్ని వాంఛిస్తూ ఉన్నాడో వాడు నిర్వేదాన్ని పొందుతూ ఉన్నాడు ఇంకేముందిరా బాబు ఉండేది ఇహపరాలే ఇహపరాలు ఏవైనా సరే కర్మఫలంగానే ఉన్నాయి ఈ ఇహపరాల కోసం కర్మల ద్వారా మనం ప్రయత్నం చేసి వాటిని పొందిన ఇహం పొందినా పోగొట్టుకోవాల్సిందే పరాన్ని పొందినా స్వర్గాన్ని పొందినా పోగొట్టుకోవాల్సిందే మాక్సిమం సుఖం ఏంటంటే స్వర్గం అందుకని శాస్త్రంలో ప్రథమ మల్ల న్యాయము అన్నాడు ప్రథమ మల్ల న్యాయం అంటే ఏంటంటే ఒక ఇద్దరు కుస్తీపడుతున్నారనుకోండి ఒకడు ఓడిపోయినాడు ఒకడు గెలిచాడు వీడిని ఇంకొకటి గెలిచాడు వాడిని ఇంకొకటి గెలిచాడు ఇట్లా పోయిందనుకోండి లాస్ట్లో ఒక్కడిని చూపిస్తారు వాడు ప్రథమ మల్లుడు అంటే వాడిని ఎవ్వరూ గెలవలేరని అర్థం వాడిని గనక గెలిచేస్తే మనమే టాప్ కదా అవునా కాబట్టి సుఖం ఏంటి ప్రథమ సుఖం ఏంటంటే ఈ ప్రపంచంలో అది ఏది స్వర్గం కాబట్టి అదే ఎప్పుడైతే కాదన్నాడో ఇంకా దానికన్నా కింద ఉండేటి ఏవి కూడా ఉపయోగం లేదు కనుక మహర్షి ఒకటే మాట కర్మ కిం పరం భవతి కర్మ కిం పరం నాయన కర్మ కిం పరం భవతి కాబట్టి ఇటువంటి కర్మ నీకు మోక్షాన్ని ఏ విధంగా ప్రసాదిస్తుంది ప్రసాదించే అవకాశమే లేదు అందువల్ల నిర్వేదయాత్ ఎందుకని నాస్తి అకృత కృతేన ఏమి శాస్త్రం అండి ఏమి శాస్త్రం నాస్తి అకృత కృతేన కృతేన కర్మణ అకృత నాస్తి కర్మ అనేది కృతం కృతకం కదా అకృతం అంటే సృష్టింపబడనిది సృష్టింపబడనిది అంటే నిత్యమైంది నిత్యమైందంటే ఎప్పుడూ ఉండేటువంటిది ఎప్పుడూ ఉండేటువంటి దాన్ని ఒకప్పుడు ఉండిపోయేటువంటి కర్మలు ఇచ్చే అవకాశమే లేదు కాబట్టి నిత్యమైంది ఏదైతే ఉందో అది కర్మఫలం కాదు కాలేదు కాబట్టి నాస్తి అకృత కృతయిన అందువల్ల ఏంటి ఇప్పుడు అది కావాలి కదా అట్లనే ఊరుకోడు కదా తద్విజ్ఞానార్థం సహా గురుమే అభిగత్తు సమిత్పాణి హి శ్రోత్రేయం బ్రహ్మనిష్టం కాబట్టి గురువు దగ్గరికి వెళ్తా ఉన్నాడు ఇదేంటయ్యా నేను ఏం చేసినా కూడాను నా కోరిక తీరేటట్టుగా కనపడడం లేదు నాకు నిత్యానందం కలిగేటట్టుగా లేదు నిత్యతృప్తి కలిగేటట్టుగా లేదు ఎట్లా దీన్ని ఏం చేయాలి కాబట్టి నాయన పరిమితమైనటువంటి కర్మ ఇది కంక్లూజన్ నెక్స్ట్ శ్లోకానికి పోదాం పరిమితమైనటువంటి కర్మ పరిమిత ఫలితాన్ని ఇస్తుంది కర్మ పరిమితమైన కర్మ పరిమిత ఫలితాన్ని ఇస్తుంది కర్మ ఏదైనా పరిమితమే ఎందుకంటే కాలగతం కనుక క్లియర్గా పెట్టుకోండి ఎందుకని పరిమితం సార్ కాలగతం సార్ కాలంలో వస్తుంది కాలంలో పోతుంది మనం ఆశించేటువంటిది నిత్యతృప్తి అనంతమైనటువంటి ఫలాన్ని మనం ఆశిస్తున్నాం కనుక అనంతమైనటువంటి కర్మ ద్వారా అది లభ్యమవుతుందే కానీ లేకపోతే లభ్యమయ్యేందుకు అవకాశం లేదు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కనెక్షను ఇంతకు మనం ఆశించేటువంటి అనంతమైనటువంటి ఫలం ఉందా లేదా ఉందా లేదా అసలు లేకపోతే మనకే కలగదు కదా దాన్ని పొందాలనే ఆశ క్లియర్గా పెట్టుకోండి ఇవన్నీ అయినా అసలు ఆ మోక్షమేదో అనంతమైన ఫలం నిత్యతృప్తి అదనేది కనుక లేకపోతే అది కావాలనేటువంటి కోరికే బండ్లు ఉద్భవించేటువంటి అవకాశమే లేదు కాబట్టి అది ఉంది కదా ఉన్నదే అయినప్పుడు ఎప్పుడైతే అది ఉన్నదే అయినప్పుడు దాన్ని పొందేది లేదు అది ఎప్పుడు ఉన్నదే కదా కర్మ వల్ల వచ్చే ఫలం కాదు కదా కర్మలు జరిగిపోతూ ఉంటాయి కాలగతంగా వాటి ఫలితాలు కూడా కాలగతంగా వస్తూ ఉంటాయి కానీ ఎప్పుడు ఉండేది అనంతమైందే కదా అనంతమైన వస్తువు ఉంటే లేదా నీకు ఆ కోరిక కలగదు ఉంది గనకనే కలిగింది ఉన్నది అని అన్నప్పుడు ఆ ఉన్నదాన్ని నువ్వు మళ్ళీ పొందేది ఏంట ఉన్నదాన్ని పొందేది లేనిదాన్ని పొందాలి ఉన్నదాన్ని తెలుసుకోవాలి కాబట్టి లేనిది ఏదో వచ్చిపోయేది ఏదో అది కర్తవ్యం కర్మ ద్వారా చేసేది ఏదైతే ఉందో ఎప్పుడు పోదో ఎప్పటికీ ఉంటుందో అది కర్తవ్యం కాదు జ్ఞాతవ్యం కాబట్టి ఉన్నదే కనుక తెలుసుకోవాలి కాబట్టి జ్ఞానాత్మక్షాయితీ కర్మ కిం పరం పవతి జ్ఞానాత్మక్షాయితీ ఒక్క జ్ఞాతవ్యం ఏమని అయ్యా అనంతమైంది ఏదైతే ఉందో దానికన్నా వేరుగా నేను లేను కాబట్టి అనంతమైనటువంటి కర్మ నెక్స్ట్ క్వశ్చన్ వేస్తున్నా నేను కనెక్షన్కి అయ్యా అది ఎప్పుడు ఉన్నదే కదా అంతటా ఉన్నదే కదా లేక దానికన్నా వేరుగా ఇంకేమైనా ఉందే అనంతం కాదు మళ్ళీ అలా అనంతమైంది ఉన్నప్పుడు నువ్వెక్కడ ఉన్నావు అనంతంలోనే ఉన్నావు కదా అనంతంలోనే నువ్వు ఉండేటప్పుడు అనంతమైంది ఒకటి ఉండి ఆ అనంతంలోనే నువ్వు ఉండేటప్పుడు నువ్వు అనంతమే కదా ఇప్పుడు నీ నుండి నిన్ను వేరు చేసింది ఎవరు బా ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు నేను మీరేమనుకోవద్దు కానీ ఇటువంటి ఆన్సర్స్ శృతి మందిరాలు వస్తాయి కానీ ఇంకెక్కడ రావునే నేను మిమ్మల్ని పొగడ్డం కాదు ఎంత తృప్తిపడుతున్నానో నేను అర్థమవుతుంది మీ అబ్బాయి కలెక్టర్ అయ్యాడంటే మీకు అంత ఆనందము ఇట్లాంటి ఆన్సర్స్ విన్నప్పుడు రిప్లైస్ కాబట్టి నీవు అనంతం అనేది ఒకటి నీవే ఉండేటప్పుడు ఇట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ థింగ్స్ నాట్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఎనీథింగ్ నీవు అది ఉండేటప్పుడు నీ నుండి నిన్ను వేరు చేసింది ఎవరు తెలియపోవడమే నేను అదే అని తెలియపోవడమే కనుక అజ్ఞానము అజ్ఞానము ఈ అజ్ఞానం పోవాలయన ఇంకేమీ లేదు ఈ అజ్ఞానము పోవాలి కదా అజ్ఞానానికి మనవరాలు కర్మ ఇంతమంది చూచాం కదా అదే జడం అజ్ఞానం దాని కూతురికి కూతురు ఈ కర్మ అది ఎట్లా పోతుంది అనంతమైనటువంటి ఫలం మనకు ఎట్లా అందువల్ల కర్మ కిం పరం కర్మకిం పరంభవతి కర్మ జడం కర్తు ఆజ్ఞయ ఫలం ప్రాప్యతే ఆ కర్త యొక్క ఆజ్ఞ వల్లనే ఆయన యొక్క అనుజ్ఞ చేతనే నీకు ఫలం వస్తూ ఉంది కాబట్టి ప్రస్తుతం ఏదైతే సత్యంగా నిండి నిబిడీకృతమై ఉన్నదో దానికి సంబంధించిన జ్ఞానము నీకు లేకపోవడమే అజ్ఞానము అజ్ఞానం అంటే అది సరేనా ఈ అజ్ఞానం ఎప్పుడైతే ఉందో ఇది నిన్ను పురికొల్పుతూ ఉంది ఏమని నువ్వు పరిమితుడివి నువ్వు పరిమితుడివి నువ్వు పరిమితుడివి అంటుంది అలా పరిమితుడిగా నేను ఉండడం నాకు ఇష్టం లేదు ఎందుకని నా స్వరూపం జ్ఞానమే గనక నేను అనంతమైనటువంటి వాడినే గనక పరిమితుడిగా నేను ఉండలేను అందువల్ల అది నెట్తూ నన్ను నేను పరిమితుడిని అనగానే కాదు కాదు మరి ఏం కావాలా నువ్వు పరిపూర్ణుడి కావాలా అనేటువంటి కోరిక నేను పరిమితుణ్ణిగా ఉన్నాను అనేటువంటి భావనే నేను పరిపూర్ణుణ్ణి కావాలి అనేటువంటి కోరికకి ఆధారమవుతూ ఉంది కాబట్టి దాన్ని పొందు అని లోపల నుంచి ఒక ప్రెషర్ వస్తూ ఉంది ఎలా పొందాలి కర్మ తప్పింకేం లేదు కనుక కర్మలు చేస్తున్నావు అది ఇంకేం లేదు అర్థమవుతుంది కాబట్టి ఏ కర్మలైతే నువ్వు చేస్తున్నావో ఈ కర్మల ద్వారా నువ్వు ఆ పరిపూర్ణత్వాన్ని పొందలేవు కాబట్టి కర్మ అనేటువంటిది అజ్ఞాన జనితము ఫస్ట్ క్లియర్గా పెట్టుకోండి అజ్ఞానజనితం గనక అది జడము అది పూర్ణం ఎలా అవుతుంది పరిపూర్ణం ఎలా అవుతుంది అయ్యేందుకు అవకాశం లేదు గనక కర్మ ఫలితాన్నే ఇస్తుంది ఈ ఫలితం కూడా ఇక్కడ నెక్స్ట్ దానికి ఆధారం ఈ ఫలితంలో కూడా వచ్చిన బాధ ఏంటంటే ఒకటి ఈ కర్మ ఫలాన్ని ఇచ్చేది ఎవరు కర్తుహ ఆజ్నేయ ఈశ్వరాజ్నేయ ఈశ్వరస్య ఆజ్ఞేయ పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ వలనే నీకు అందుతూ ఉంది కాబట్టి కర్మఫల ప్రదాత మన కర్మలకు ఫలితాలు ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడే అయినా నా కర్మకు ఫలితాన్ని నేనే పొందగలను అని అహంకార కర్మల్ని మనం ఆచరించడం వల్ల అనే కోరికతో మనం ఆచరించడం వల్ల ఇవన్నీ కూడాను స్వార్థపూరితమైనటువంటి ఫలితాలను మనకి ఇస్తూ పోతున్నాయి అహంకారాన్ని పెంచుతూ పోతూ ఉంది కాబట్టి అహంకారపూరితమైనటువంటి కోరికలు స్వార్థపూరితమైనటువంటి కర్మలకి ఆరంభమవుతూ ఉన్నాయి కాబట్టి నేను నేను సాధిస్తాను ఇప్పుడు చెప్తారు చూడండి అది నేను చేసి తీరతానండి అంటాడు వాడెంత మూర్ఖుడు కాదా ఎందుకని ఏది నీ చేతిలో లేదు నథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ నువ్వేం చేస్తావు చెప్పు ఏం చేయగలవు బాబు నువ్వు నేను అన్నీ చేసేస్తాను నాకు ఏది నన్ను దాటిపోలేదు అని అంటాడు అప్పుడు నువ్వు ఎవరై ఉండాలి తెలుసా నువ్వు ఈశ్వరుడు అయి ఉండాలా ఫలం ప్రాప్యతే కాబట్టి నువ్వు అనుకున్న ఫలం రావచ్చు నేను కాదనడం లేదు వస్తే ఓకే రాకపోవచ్చు న్యాచురల్ న్యాచురల్ ఎందుకని కర్మ ఫలితం నీ చేతులు లేదు మా ఫలేషు ఫలమునందు నువ్వు అధికారం నీకు లేనే లేదు ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఈ కర్మల వలన మనిషి సాధించేది ఏంటి క్వశ్చన్ ఏనాయనా కర్మల వలన మనిషి సాధించేది ఏమిటి కర్తు ఆజ్ఞయ ఫలం ప్రాప్యతే కర్మకింపరం కర్మత జడం అయిపోయింది కాబట్టి ఎంతగా మనం కర్మలు చేసినా కూడాను ఈ ప్రపంచంలో ఈ కర్మల వల్ల లేదా కర్మ ఫలితాల వల్ల మనం సాధించేది ఏమిటి నెక్స్ట్ కృత్రిమోద్యో ఫల శాశ్వతం గతినిరోధకం పలమశాం గతినిరోధకం పృతి మహోదన ఫలమశాశ్వత గతినిరోధకం చూడండి కృతి అంటే కర్మ కృతి కర్మ మహోదౌ మహా ఉదధౌ మహోదౌ అంటే గొప్ప సముద్రంలో ఉద్యోగ సముద్రం మహోదథౌ మహా ఉదధి గొప్ప సముద్రంలో పతన కారణం పతన మనం పడుటకు కారణం హేతు అవుతూ ఉంది కాబట్టి కర్మ ఏం చేస్తూ ఉందంటే మనల్ని ఒక మహాసముద్రంలో ఏం సముద్రం అది కర్మ సముద్రం కర్మ సముద్రంలో పడడానికి కారణం అవుతూ ఉంది ఎందుకని ఫలం అశాశ్వతం కాబట్టి కర్మ విషయంలో కర్మ ఇవ్వగలిగేది ఫలం ఒక్కటే కర్మ ఏ ఫలాన్ని అయితే ఇస్తుందో కర్మ ఫలం అశాశ్వతం అనిత్యమైనటువంటిది ఎందుకని కర్మ కాలగతం గనక ఫలం కూడా కాలగతం అసలు ఆ ఆశ్చర్యంగా ఉంది ఆలోచిస్తూ ఉంటే ఫలం అన్నట్టు చూచారా కర్మ ప్రయోజనం అని ఉంటే వేరుగా ఉండేది రెండో ఒకటే కర్మ ప్రయోజనం అని ఉంటే పోయి కర్మ ఫలం ఎందుకంటే ఫలం అంటేనే చెడిపోతాను అర్థం ఫ్రూట్స్ పెరీస్ సార్ తెలీదా ఇప్పుడు ఇక్కడ మన మన ఆశ్రమంలో ఉండేటువంటి మామిడి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మామిడి పండ్లు వస్తే రసాలు వాటిని మన దబళేశ్వరం ఆశ్రమానికి పంపించాలంటే లేదు వాళ్ళు అక్కడ ఉండేటువంటి పనులు మనకు పంపించాలంటే బుట్ట తయారు చేసి ఏమి ఆ బుట్టకు బాగా చక్కగా పార్సల్ చేసేసి పైన ఏమి రాస్తారు తెలుసా పెరిషబుల్ అంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడ పడేయకుండా రైల్వే వాళ్ళు వాటి మీద కూర్చోకుండా వాటిని కాళ్ళకిందేసి తొక్కకుండా పెరీషుల్ అవి నశించేటివయ్యా నశించేయి నువ్వు పంపడం ఎందుకయ్యా నో అదర్ వేయ్యా కాబట్టి ఇప్పటివరకు బాగుండాయి ఇప్పటి వరకు బాగుండాయి రేపటికి బాగుంటాయి అని నేను చెప్పలేను కర్మఫలం అంతా అంతే వంట చేయడం కర్మ కదా ఆయన కాదా ఇప్పుడు ఉదయాన్నే ఇడ్లీలు సాంబారు చట్నీ కిట్నీ పొగలు వస్తూ ఉంటే తీసుకొని వస్తే ఎట్లుంటుంది ప్లేట్లో పక్కన ఎవరైనా పిలిస్తే మాట్లాడతామా అప్పుడు కనుక నేను వచ్చి నాయన కృతి మహోదాదవ అంటే నువ్వు పోయా నువ్వు ఎంతసేపు నీకు ఇదే గొడవ ఏం కృతి మహోదం ఏ ముందు తిన్న అంటావు దీన్నే సాయంత్రం వరకు ఉంచి పోని ఇంకా మనకు ఓపిక ఉంటే రేపు ఉదయం వరకు ఉంచి రేపు ఉదయం అదే టైంకి దీన్ని తీసుకొచ్చి పెట్టామనుకోండి చూడగలడు దాన్ని ఎందుకని పాసిపోదు పాసిపోద్ది కర్మ ద్వారా తయారైనటువంటి తిండి కనుక అది చెడిపోద్ది సార్ అశాశ్వతం చేసినప్పుడే అప్పుడే తినాలి వేడి వేడిగా ఆ తర్వాత మళ్ళీ వేడిపోద్ది సార్ తడి వచ్చేస్తుంది కాబట్టి ఫలం అది కాబట్టి ఫలాలు ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి అంటే అవి ఉన్నట్టు కనపడతాయి బాగున్నట్టు కనపడతాయి నువ్వు ఉపయోగించుకుంటే మళ్ళీ లేదంటే అవి పాడైపోతాయి అందుకని కర్మకి కర్మ ఫలం ఫలం పెరుషపు ఫలం అనేటువంటిది ఎప్పుడైనా నశిస్తుంది కాబట్టి అది అశాశ్వతం దాట్స్ నాట్ పర్మనెంట్ ఫలం అశాశ్వతం కర్మఫలం అశాశ్వతం గతి నిరోధకం గతి గతి అంటే గమ్యం ఉపనిషత్తులో రాలా ఎక్కడ విశరణ గత్యవసాధనేషు విశరణము గతి గతి బ్రహ్మగమయతి గతి కాబట్టి ఆ బ్రహ్మగమయతి ఆ పరిపూర్ణమైనటువంటి అనంతమైనటువంటి స్వరూపంలోకి నువ్వు వెళ్ళడానికి ఆ గమనానికి నిరోధకం ఇట్ ఇస్ అన్ అబ్స్ట్రక్షన్ గతినిరోధకం గతి గమ్యం ఆ గమ్యం ఏమిటి మోక్షమే గనక తృప్త భవిష్యమే గనక ఆనందాన్వేషణలో నువ్వేదైతే ఆశించావో నిత్యానందం అదే గనక గతినిరోధ నిరోధకం అంటే అంటే గతే నిరోధకం భవతి కాబట్టి గతిని నిరోధిస్తూ పోతూ ఉంది ఇది కాబట్టి కర్మలు చేస్తే ఏమొస్తుంది అని అన్నావు కదా నాయన విను కాబట్టి కర్మఫలాన్ని అనుభవించాలనేటువంటి కోరిక మనిషిలో ఉండడం వల్లనే కర్మకు పురికొల్పడం జరుగుతుంది ఫస్ట్ పాయింట్ కాబట్టి కర్మఫలం ఏదైతే ఉందో కర్మ ఎందుకు చేస్తున్నాడంటే ఆ కర్మఫలం ఏదైతే ఉందో దాన్ని అనుభవించాలి అనేటువంటి కోరిక మన దగ్గర ఉండడం వల్లనే అది మనల్ని పురికొల్పుతుంది కాబట్టి కర్మ ఫలానుభవం ఏదైతే ఉందో అది శాశ్వత సుఖాన్ని ఇస్తుందని మనం అభిప్రాయపడుతూ ఉన్నాం కర్మ ఫలానుభవం కాబట్టి ఈ కర్మకి నేను ఫలితాన్ని పొందుతాను ఇది పొందితే నేను తృప్తిగా ఉండగలను ఆనందంగా ఉండగలను నిత్యతృప్తితో ఉండగలను నువ్వు అనుకుంటూ ఉన్నావు అది అలా అయ్యేందుకు అవకాశం లేదు కనుక కర్మఫలాలు ఏవైనా కూడాను అనిచ్చాలి కర్మఫలాలు ఎప్పుడైనా కూడాను అనిచ్చాలి కృతి మహోదవ్ పతన కారణం కాబట్టి ఫలాలు నశించాయనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది ఫలం వల్ల నాకు ఆనందం కలుగుతుంది అనుకుంటాడు కదా ఫలాలు కనుక నశిస్తే ఆనందం నశిస్తుంది కానీ ఆనందం కోసమే మనిషి కర్మఫలాన్ని ఆశించేది ఇంకొక దానికోసం కానే కాదు కాబట్టి ఎందుకు ఆశిస్తున్నావయ్యా నువ్వు నేను ఆనందాన్ని పొందడానికి అంటే కర్మఫలం నీకు ఆనందాన్ని ఇస్తుందే ఇస్తుందని నేను అనుకుంటున్నాను కాబట్టి కర్మఫలం ఏదైతే ఉందో దాన్ని నేను అనుభవిస్తాను అది దానివల్ల వచ్చేటువంటి ఆనందం మాత్రం పోతుంది కానీ ఆనందాన్ని నేను అనుభవించాను కదా ఆ స్పృహలో ఉంటుంది అదే సంస్కారము దాన్ని సంస్కారము లేదా వాసన వేదాంతంలో వాసన అంటారు ఆ వాసన ఒక టెండెన్సీ అది మనసులో నిలబడిపోతుంది ఎందుకని దాన్ని నేను అనుభవించాను కనుక ఇప్పుడు ఈ సంస్కారం ఏదైతే ఉందో అంటే కర్మని ఆచరించాను కర్మఫలం కోసం ఆచరించాను కర్మఫలం నాకు నిత్యానందాన్ని ఇస్తుందని అభిప్రాయపడ్డాను కర్మఫలం మాత్రం వచ్చింది కర్మఫలాన్ని నేను అనుభవించాను ఆ స్మృతి నాకు ఉంది కానీ ఫలం నశించిపోయింది అవునా ఫలం నశించిపోయింది ఫలం ఎప్పుడైతే నశించిందో ఆ ఫలం వల్ల కలిగినటువంటి స్వల్పమైనటువంటి ఆనందం ఏదో అది కూడా నశించిపోయింది కాబట్టి కర్మ నశించింది సినవ్ కర్మఫలము నశించింది ఒకవేళ ఆ కర్మఫలం వల్ల నీకు ఆనందమే కనుక వస్తే అది స్వల్పమైన ఆనందము అల్పమైన ఆనందమే కనుక అది కూడా నశించిపోయింది అది కూడా నశించిపోయింది క్లియర్నా కానీ నువ్వు అనుభవించావు చూచావా ఆ సంస్కారం నీ మనసులో ఉంది ఆ వాసన నీలో ఉంది కాబట్టి ఒక మామిడి పండు తిన్నావు మామిడి పండు ఇలా ఉంటుంది అనేటువంటి భావన నీలో ఉంది కాబట్టి అది నిన్ను మళ్ళీ ప్రేరేపిస్తుంది అది ఊరుకో ఊరుకో ఉంచదు నిన్ను మళ్ళీ ప్రేరేపిస్తుంది ప్రేరేపించి మళ్ళీ నాకు మామిడి పండు కావాలని నీకు అనిపిస్తుంది మళ్ళీ కర్మ చేస్తావు మళ్ళీ దాన్ని పొందుతావు మళ్ళీ దాన్ని తింటావు కర్మ అయిపోతుంది ఫలం అయిపోతుంది ఆనందం అయిపోతుంది మళ్ళీ కావాలనేటువంటి కోరిక కదులుతూనే ఉంటుంది ఇది తమాషా కాబట్టి కర్మ అది వాటి డిఫరెన్స్ చూడండి కర్మ అంటే ఎప్పుడైతే కోరిక మనసును ప్రేరేపిస్తే నాయన కోరిక మనసును ప్రేరేపించింది అనుకోండి అది కావాలి మామిడి పండు మనిషి ప్రశాంతంగా ఉండలేడు అదే బాధ ఎప్పుడైతే కోరికలు మనసును ప్రేరేపిస్తాయో మనిషి ప్రశాంతంగా ఉండలేడు ఎందుకని ఏ కోరికైతే మనసును ప్రేరేపించిందో దాన్ని తాను అనుభవించినప్పుడే ప్రశాంతంగా ఉండగలడు నాకు మళ్ళీ మామిడి పండు కావాలి అని మనసు అడిగింది అనుకోండి ఇతను ప్రశాంతంగా ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి మళ్ళీ దానికోసం ప్రయత్నం చేసి దాన్ని శాంతింపజేయాలి కాబట్టి ఫలాసక్తి నాకు అది కావాలి అని అనిపిస్తుంది కనుక దానికోసం మళ్ళీ కర్మలు చేస్తాడు కాబట్టి కర్మ ముగు కర్మ ముగిసింది ఫలం కూడా పోతుంది కర్మ వల్ల వచ్చినటువంటి ఫలం పోతుంది కానీ సంస్కారం మనసులో ఉంటుంది అది ప్రేరేపిస్తుంది ఇది తమాష అజ్ఞానము కోరిక కర్మ కర్మ ఫలం వాసన లేదా సంస్కారం కర్మఫలం వల్ల సంస్కారం మళ్ళీ సంస్కారం ప్రేరేపిస్తే కర్మ కర్మఫలం సంస్కారం కర్మ కర్మఫలం సంస్కారం కృతి మహోదో పతన కారణం ఇప్పుడు ఎక్కడున్నాడు చూడండి కృతి మహోదవ్ పతన కారణం కాబట్టి ఈ కర్మ సముద్రంలో పడిపోయాడు అవునా ఇప్పుడు దీన్ని చూస్తూ ఉంటే మీకు ఎట్లా ఉంది సుడిలాగా ఉండలే కోరిక కర్మ కర్మఫలం అనుభవం కర్మఫలం తర్వాత మళ్ళీ వాసన సంస్కారం మళ్ళీ కర్మ కర్మఫలం వాసన ఇది సృడి ఇదే మనకు విద్యారేణ స్వామి అంటే ఫస్ట్ అనుకో మీకు జ్ఞాపకం ఉంటుందని నేను అనుకోను ఫస్ట్ ప్రకరణం పోని ప్రకరణం పేరన్నా ఉందే తత్వేక పోని దాంట్లో చెప్తాడు ఇట్లా కర్మ కర్మఫలం వాసన మళ్ళీ కర్మ కర్మఫలం ఇది సుడిగుండం ఇది సుడిగుండం కృతి మహోదవు కర్మ సముద్రం ఊరికే ఉత్తర సముద్రం కాదు మహా ఉదధవు గొప్ప సముద్రం అంటే బాగా సుడిగుండాలు ఉండేటువంటి సముద్రము అని అర్థం కుర్వతే కర్మ భోగాయ కుర్వతే కర్మ భోగాయ అనుభవించడం కోసం కర్మ చేయడం కుర్వతే కుర్వతే కర్మ భోగాయ కర్మకర్త భుంజతే కర్మకర్త భుంజతే కాబట్టి భోగం కోసం మనం అనుభవించడం కోసం కర్మ చేయడం కర్మ చేసిన తర్వాత అనుభవించడం ఇది కర్మ చేయడం అనుభవం కోసం అనుభవించడం మళ్ళీ కర్మ చేయడం మళ్ళీ కర్మ చేయడం అనుభవించడం అనుభవించడం కర్మ చేయడం ఇది వేదాంత పంచదశలో చెప్పింది తత్వివేక ప్రకరణంలో కాబట్టి కుర్వతే కర్మభోగాయ కర్మకర్తుంచ భుంజతే అట్లా అనుభవిస్తూ ఉండాడు ఇది ఎట్లా ఉందంటే నద్యాం కీటాయివ ఆవర్తాత్ నద్యా నదిలో కీటాయివ ఒక పురుగు ఎట్లాగైతే ఉందో ఆవర్తాత్ ఆవర్తాంతరమాసు ఆవర్తాత్ ఆవర్తాంతరం ఆశు తే తే కాబట్టి ఆ పురుగు ఏదైతే ఉందో అది ఒక సుడిలో నుంచి ఎందుకంటే మొత్తం చుడులేనట ఆ నదిలో ఎక్కడ దూచినా సుడిగుండాలి ఒక సుడిలో తిరుగుతూ ఉంటుంది ఇది సంసారం ఆ తరువాత ఒక దశలో ఆ సుడి నుంచి బయటపడతా దూచారా ఆ బయటపడ్డమే డెత్ సుడిలో తిరుగుతూ ఉంటుంది బైటబడాలని ఒక్కసారి బయటపడింది అనుకోండి సావు ఆ తరువాత ఆవర్తాత్ ఆవర్తాంతరం ఈ సుడిలో నుంచి ఇంకో సుడిలో పడిపోదు అంటే ఈ జన్మలో నుంచి ఇంకో జన్మలో పడిపోదు ఆసుతే వ్రజంతో జన్మనో జన్మో వ్రజంతో ఈ విధంగా పడుతూ జన్మనో జన్మ కాబట్టి ఒక జన్మ నుండి ఇంకో జన్మకి అంటే ఒక సుడిగుండం నుండి ఇంకో సుడిగుండీ పురుగు ఏ విధంగా అయితే దొరికిపోతా ఉందో అట్లాగే ఒక జన్మ నుంచి మరొక జన్మకి మనం పోతూ ఉన్నాం కానీ లభంతే నైవ నిర్వృతి లభంతే నిర్వృతిం నిర్వృతిం లభంతే నైవ నేవా ఎట్టే పరిస్థితుల్లో నిత్య సుఖాన్ని మాత్రం పొందలేకపోతూ ఉన్నాము ఈ సుడిగుండంలో నుంచి ఆ సుడిగుండంలోనికి పడడమే కానీ దాని నుంచి బయటపడలేకపోతూ ఉన్నాము ఎంతసేపు అయినప్పటికీ కూడాను దాని నుంచి బయటపడేటువంటి అవకాశం లేకుండా ఉంది కనుక కృతి మహోదధౌ పతన కారణం అన్నావు కృతి మహోదవ్ పతన కారణం కాబట్టి ఆ కర్మ సముద్రంలో దోషిస్తూ ఉంది ఇప్పుడు ఏమైంది అందరం కర్మ సముద్రంలో పడిపోయినాం కర్మలు చేస్తాము వాటి ఫలితాలు వాటిని అనుభవిస్తాము ఒకవేళ అనుభవించేటప్పుడు అవే గనక దుఃఖహేతువులైతే దుఃఖాన్ని అనుభవిస్తాము సుఖహేతువులైతే సుఖాన్ని అనుభవిస్తాము దుఃఖహేతువులైనప్పుడు ఆ దుఃఖం మళ్ళీ కావాలని కోరుకోము సుఖహేతువులైనప్పుడు అది మళ్ళీ నాకు కావాలని కోరుకుంటాము ఇట్లా సుఖ మధ్య మంచి చెడుల మధ్య రాగద్వేషాల మధ్య ఇదే రాగద్వేషాలు నాకు ఇది కావాలేదు ఈ రాగద్వేషాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాం గనక పునరపి జననం పునరపి మరణం పునరపి జీ జరే శయనం కాబట్టి తల్లి గర్భంలో పడిపోవడమే మళ్ళీ తల్లి గర్భంలో పడడం ఏంటి మళ్ళీ జన్మకు రావడమే ఆ కీటకం ఏ విధంగా అయితే పురుగు ఈ యొక్క ఆవర్తాత్ ఆవర్తాంతరం ఒక సుడిలో నుంచి ఇంకో సుడిలోకి పోతూ ఉందో అట్లాగే ఒక తల్లి గర్భంలో నుంచి ఇంకో తల్లి గర్భంలోకి ఎన్ని గర్భాలు చూసామో ఇప్పటివరకు ఎన్ని గర్భాల్లో వసించాము ఇంతవరకు నిజంగా పిటేబుల్ ఇండి ఇట్ చిన్న విషయం కాదేది కాబట్టి అక్కడేమో బాధపడుతూనే ఉన్నాం మళ్ళీ బయట వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆలోచనలు లేకుండా పోతూ ఉన్నాయి ఇదే కర్మ సముద్రం కాబట్టి పునరపి జననం పునరపి మరణం ఇది ఇదొక ప్రాసెస్ అంటే ది ప్రాసెస్ ఆఫ్ సంసార సిమ్స్ టు బి పర్పెచువల్ ఇది ఒక కాలం ఒక కాలగతంగా కనపడడం లేదు ఇది ఎప్పటికీ ఉండేటట్టుగానే కనపడుతుంది సో ఇట్ అపియర్స్ టు బీ ఎ షోర్ లెస్ సి షోర్ లెస్ తీరం లేనిటువంటి సముద్రం ఎట్లాగైతే ఉందో అది ఇది ఇట్ అపియర్స్ టు బీ ఎ షోర్ లెస్ మహా ఉదధవు మహా ఉదధవు కృతి కాబట్టి కర్మ అనేది ఏదైతే ఉందో ఈ కర్మ మనల్ని తీసుకెళ్ళి మనం ఆ ఆచరిస్తూనే ఉంటాం కర్మని ఇది మాత్రం మనల్ని తీసుకెళ్ళి కర్మ సముద్రంలో పడేస్తు ఉంది కృతి మహోదవు పతన కారణం ఫలం అశాశ్వతం కాబట్టి కర్మఫలం కర్మఫలం ఎప్పుడైనా కూడా నశించిపోయేటువంటిది ఫ్రూట్స్ లాగా పెరిషబుల్ ఇది మనకు శాశ్వతమైనటుగా ఉండేటువంటిది కాదు కాబట్టి కర్మ తిరిగి మనల్ని కర్మలో పడేస్తా ఉంది ఇది సింపుల్ కర్మకు కర్మ ఫలితం వస్తుంది అని అనుకోవడం కన్నా ఇంకా సింప్లిఫై చేస్తే కర్మ ఏం చేస్తుంది మనల్ని మనం భ్రాంచులు అనుకుంటున్నాం కర్మ కర్మ ఫలం ఇస్తుందని కర్మ కర్మ ఫలాన్ని ఇవ్వడంలే కర్మ తీసుకెళ్లి కర్మలో దోస్తా ఉంది ఆవర్తాత్ ఆవర్తాంతరం విద్యారాయణ స్వామి చెప్పినట్టు ఆవర్తాత్ ఆవర్తాంతరం ఒక సుడిలో నుంచి ఇంకో కాబట్టి ఈ కర్మ చేస్తూ ఉన్నాం ఈ కర్మలో నుంచి ఇంకో కర్మలోకి తీసుకెళ్లి పడేస్తూ ఉంది ఇది కర్మ సముద్రం అంటే సమస్యని పరిష్కరించకపోగా దాన్ని ధృవపరుస్తూ ఉంది అది అక్కడ ఇంకేమీ లేదు బలపరిచేస్తూ ఉంది సమస్యని బలపరస్తూ ఉంది తృప్త భవిష్యామి అని ఏదైతే అన్నాడో అదే జరుగుతూ ఉంది ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం కావాలి కదా నాయన ఎక్కడొస్తుంది కర్మ చేసే కొద్దీ ఆ సమస్య ఇంకా దృఢమైపోతా ఉంది అదేం తగ్గేటట్టుగా మనకెక్కడ కనిపించడం లేదు కాబట్టి ఇది సంసార సముద్రము కృతి మహోదధవు కాబట్టి కర్మ కర్మఫలం కర్మ కర్మఫలం ఇదే ఇట్లా పోతా ఉంటుంది ఇప్పుడు ఇంకొక టర్న్ తీసుకుంటే కర్మ కర్మఫలం సంస్కారం కర్మ కర్మఫలం సంస్కారం ఎంతవరకు పోది ఇట్లా ఎంతవరకు పోహం అంతేనా ఆ తర్వాత ఆ తర్వాత కర్మ జరుగుతుంది ఆ దేహం ద్వారా కాదు మిగతా చుట్టూ ఉండే దేహాలు చేస్తాయి కర్మ ఏది నలుగురు మోయిన దగ్గర నుంచి ఒక కొరుగు పెట్టడం దగ్గర నుంచి తీసుకెళ్లి దాన్ని కనుక దహనం చేస్తే అక్కడ పోతుంది పోయి ఏం చేస్తూ ఉంది ఇక్కడ ఎలాగైతే కర్మ మరొక కర్మకి అవకాశం ఇచ్చిందో కర్మ మరొక కర్మలో పడదోసిందో అట్లాగే జన్మ ఇంకో జన్మలో పడదోస్తుంది ఈ దేహం ఇక్కడికి అయిపోతుంది కూడా కలిసి వచ్చినటువంటి వాళ్ళు దాన్ని దగ్ధం చేస్తారు దేహం అక్కడికి పోతుంది దేహం పోతుందే గాని తాను మళ్ళీ ఇంకొక జన్మ అది పునరపి జననం పునరపి మరణం ఇదే సంసార సముద్రం కాబట్టి అజ్ఞాని అనేటువంటి వాడు కర్మల్ని చేస్తూ కర్మ ఫలాల్ని అనుభవిస్తూ ఏమవుతూ ఉన్నాడు అజ్ఞాని కర్మల్ని చేస్తూ కర్మఫలాల్ని అనుభవిస్తూ ఏమవుతున్నాడు అంటే అజ్ఞానిగానే ఉంటున్నాడు అజ్ఞాని కర్మలు చేస్తూ కర్మఫలాల్ని అనుభవిస్తూ అజ్ఞానిగానే మిగిలిపోతూ ఉన్నాడు కాబట్టి ఇదే అజ్ఞానం వల్ల పుట్టినటువంటి కోరిక ఏదది తృప్త భవిష్యామి నేను నిత్యానందాన్ని పొందాలి నిత్య సుఖాన్ని పొందాలి ఏదైతే అనుకుంటూ ఉన్నాడో ఆ కోరిక ఇప్పుడు కర్మల్ని సృష్టిస్తుందే గాని పరిష్కారాన్ని మాత్రం అజ్ఞానాన్ని పోగొట్టలేదు కాబట్టి అజ్ఞానజనితమైనటువంటి కర్మలే గనక ఇవి అజ్ఞానాన్ని సృష్టించుకుంటూ పోతాయే గానీ కర్మలు సృష్టించుకుంటూ పోతాయే గానీ అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి అవకాశం లేనేలేదు కాబట్టి నువ్వు ఏ కర్మ చేసినా దానికి కారణం ఏంటి అజ్ఞానము అజ్ఞానమే కారణం కాబట్టి అజ్ఞానము వల్ల కర్మ జరిగింది కనుక కర్మ అజ్ఞానాన్ని పోగొట్టలేదు అవిరోధితయా కర్మ ఆత్మ ఆత్మ బోధ శంకరాచార్యస్వామి అవిరోధ కర్మ నా విద్యా వినివర్త విద్యా విద్యా నిహన్ వా తేజ తిమిరసవత్చరా కాబట్టి అవిరోధిత అజ్ఞానం ఏదైతే ఉందో నాయన దానికి విరోధం లేదు కర్మతో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంటాడు ఇంకేం లేదు అవిరోధితయా కర్మ నా అవిద్యా వినివర్తయ్యేత్ నా విద్యా వినివర్తయ్యేతు నా అవిద్యా కాబట్టి కర్మకి అజ్ఞానానికి పెద్ద తేడా లేదు గనక ఎందుకని అజ్ఞాన జనితమైంది కర్మ గనక కర్మకి అజ్ఞానానికి పెద్ద తేడా లేదు కాబట్టి కర్మ అజ్ఞానజనితమైనటువంటి కర్మ అజ్ఞానాన్ని ఎప్పుడూ పోగొట్టలేదు కాబట్టి కర్మలు అనేటువంటి ఏవైనా సరే కర్మ ఫలాన్ని ఇస్తాయి తప్ప నీకు జ్ఞానాన్ని ఇవ్వవు అజ్ఞానాన్ని పోగొట్టలేవు కాబట్టి మోక్షం సిద్ధించేంత వరకు నువ్వు ఆశించింది పొందేంత వరకు నిత్య సుఖాన్ని నిత్యతృప్తిని నువ్వు పొందేంత వరకు ఈ సుడిగుండంలో బడి సంసార సుడిగుండంలోబడి పరిభ్రమించవలసింది కానీ దీని నుంచి బయటపడేందుకు అవకాశం లేదు చావు రాని చావు పోని ఇదంతా వేరే విషయం కాబట్టి నీకు ఆ రెంటికి తేడా తెలియాలి కాబట్టి ఈ కర్మంలోనే ఉన్నావా వచ్చిపోవడమే చావు పుట్టుకలే జనన మరణాలే బ్రతుకేమిటి సావెవరికి తెలియదు తెలిసిరాదు బ్రతుకేమిటి చూసారా ఈ కర్మసుడుగుణంలో పడిపోవడమే బ్రతుకో సావెవరికి తెలియదు తెలిసిరాదు పుట్టుటయేడుపు పెరుగుట ఏడుపు తరలుట ఏడుపు ఇది కర్మసుడుకున్నాం పుట్టుటయ్యేడుపు పెరుగుట ఏడుపు తరుగుట బ్రతుకేమిటి చావెవరికీ తెలియదు తెలిసిరాదు పోవుటకే వచ్చిన దేహం పోకని లవదు ఎవరిదైనా పోవుటకే వచ్చిన దేహం పోకని లవదు ఎవరిదైనా రాకపోకలు ఎరుగని ఆత్మ ఎరుగదు గమనా గమనాలు కాబట్టి దేహం వచ్చిందంటే అది ఎప్పుడైనా పోతుంది రాక పోకలు ఎరుగని ఆత్మ ఎరుగదు గమనా గమనాలు రాక ఏమిటో పోక ఎసటికో రాక ఏమిటో పోక ఎసటికో బ్రతుకేమిటి స్వామివరికి తెలియదు తెలిసిరాదు అది తెలియకపోవడమే అజ్ఞానం ఆ అజ్ఞానం ఉన్నంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది కాబట్టి కృతి మహోదవు ప్రతన కారణం ఫలం అశాశ్వతం గతి నిరోధకం కాబట్టి చివరిగా నెక్స్ట్ శ్లోకానికి కనెక్షన్ ఇస్తున్నా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి కర్మ వల్ల శాస్త్రం ఏం చెప్తూ ఉందంటే కర్మ ద్వారా నాలుగు రకాలైన ఫలాలే వస్తాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి కర్మ మనం ఏది చేసిన అయినా మనం చేసే కర్మ ఏదైనా దానివల్ల నాలుగు రకాలైన ఫలాలు వస్తాయి ఒకటి ప్రాప్యం ఒకటి ప్రాప్యం రెండవది ఉత్పాద్యం మూడవది వికార్యం నాలుగవది సమకార్యం ఏ కర్మనాజీ ఈ నాలుగులో ఏదో ఒకటి ఉంటుంది నెంబర్ వన్ ప్రాప్యం కదా ప్రాప్యం అంటే ఏంటో తెలుసా ఇప్పుడు ఎక్కడైతే లేమో అక్కడ చేరడం ప్రాప్యం ఇప్పుడు ఇక్కడ నుంచి లేచి నడిచిపోతున్నాను అనుకోండి నేను ఎక్కడ పోతున్నాడు స్వామీజీ అంటే స్వామీజీ కుటీరం దగ్గర పోతున్నాడు అని అంటే కుటీరం దగ్గర స్వామీజీ లేడు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ చేరతాడు ఇది గమనాగమనాలు ఇది ప్రాప్యం ఉత్పాద్యం అంటే ఏంటంటే అంటే ఉన్న చోటుకే తాను లేని చోటకు పోయి చేరడాన్ని ప్రాప్యం అంటారు ఉత్పాద్యం అంటే తయారు చేయడం సృష్టించడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోటలు ఉన్నాడు కుమ్మరివాడు కుమ్మరివాడు కొండను తయారు చేశాడు వడ్రంగి కుర్చీని తయారు చేశాడు అంతకుముందు లేని దాన్ని తయారు చేశాడు లేదన్నా ఇది ఉత్పాద్యం వికార్యం అంటే ఏంటంటే మార్పు చెందడం మాడిఫికేషన్ోడిఫికేషన్ ప్రాప్యం ఉపాద్యం వికార్యం మార్పు చెందేది ఏంది స్వామీజీ ఇప్పుడు ఉదాహరణకి పెరుగుంది పాలున్నాయి పాలును పెరుగు చేసాం చేస్తేనే అయింది అది కార్యం ఏం కార్యం మాడిఫికేషన్ మార్పే వస్తువు అదే పాలు పెరుగైంది పెరుగు మజ్జిగయింది దాంట్లో నుంచి వెన్న వచ్చింది వెన్నెలో నుంచి నెయ్యి వచ్చింది ఇదంతా మాడిఫికేషన్ మార్పు చెందుతా ఉంది ఇదంతా కూడా కర్మే కాబట్టి లేని చోట చేరడం అనేటువంటిది ఒకటి ప్రాప్యం రెండవది తనకైతే తాను తయారు చేయడం ఉత్పాద్యం తరువాత మార్పు చెందడం మాడిఫికేషన్ వికార్యం ఇక నాలుగోది ఏం తెలుసా ఇవేవి కావు సమకార్యం వస్తువు అక్కడే ఉంది కానీ దాని ఫలితం రావడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్థం ఉందనుకోండి అర్థం దగ్గర మనం ముఖం చూసుకున్నాం కనపడడం లేదు అది అర్థమే నాది ముఖమే కాబట్టి అభిముఖంగా ఎంత ఉండినా కూడాను అర్థంలో నా ముఖం కనపడడం లేదు ఎందుకు లేదు మొత్తం దుమ్ము చేరిపోయింది అర్థం అంతా కూడా దుమ్ము నిండిపోయింది కాబట్టి అది అర్థమే కానీ నన్ను చూపలేకపోయింది ఇప్పుడు నేను చేస్తున్నది ఏమిటంటే దాన్ని గనక శుద్ధి చేస్తే అని పైన తుడిస్తే నా ఫేస్ అందులో కనపడుతుంది ఇది శుద్ధికార్యం కదా సమకార్యం అంటారు నాలుగవది సమక అంటే శుద్ధికార్యం ప్యూరిఫై చేయడం ప్రా ప్రాప్యం ఉత్పాద్యం వికార్యం సమకార్యం ఈ నాలుగే కర్మల ద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఇప్పుడు చూడండి ఈ నాలుగుట్లో మనం ఆశించేటువంటి మోక్షం దేని ద్వారా పొందగలం ప్రాప్యమా ఉత్పాద్యమా వికార్యమా సమకార్యమా ఐదోది లేదు మీరు కావాలంటే బాగా ఆలోచించుకోండి ఈ నాలుగే ఉండేది ఏదైనా ఈ నాలుగు వస్తాయి శాస్త్రం పటిష్టంగా చెప్పింది విషయాన్ని కాబట్టి లేని చోటకు పోవడానికి అది మోక్షం కాదు ఎందుకని మోక్షం అంటే అంతటా ఉండేది అనంతం కాబట్టి ప్రాప్తి కిందకి రాదు ఉత్పాద్యం దాన్ని కొత్తగా తయారు చేసేది లేదు కుండలాగా ఎందుకని నువ్వు కనుక ఇప్పుడు తయారు చేస్తే నిన్న లేదని అర్థం నిన్న లేకుండా ఇప్పుడు వచ్చింది మోక్షం అయ్యేందుకు అవకాశం లేదని అర్థం కాబట్టి ఒకవేళ ఈరోజు నువ్వు తయారు చేసినా కూడా రేపు లేకుండా పోతుందని అర్థం కాబట్టి నిన్న లేకుండా ఉండి రేపు లేకుండా పోయేది ఈరోజు ఉండినా కూడాను అది అనంతం అవకాశం లేదు గనక ఉత్పాద్యం ఏదైతే ఉందో అది కూడా మోక్షం కాదు వికార్యం వికార్యం అంటే ఇప్పుడు మనం ఊరికి ఎగ్జాంపుల్ నేను ఇచ్చాను అద్దం మీద దుమ్మ పడిపోయానేది నేను మోఖం కనపడడం లేదు కాబట్టి అద్దం ఒకటి దుమ్మ ఒకటి రెండు ఉంటే కానీ అనంతమైనటువంటి వస్తువులు రెండవ వస్తువు లేదు ద్వితీయం లేదు అది అద్వితీయం కాబట్టి రెండవది లేనప్పుడు దాన్ని మనం సృష్టించడం లేము లేని చోటకి చేరడం కాదు ప్రాప్యం లేని దాన్ని సృష్టించడం కాదు ఉత్పాద్యం మార్పు చెందడం కాదు నాయన మార్పు చెందడం కాదు ఎందుకని వికార్యం ఏది ఆ పెరుగులాగా పాలు పెరుగైనట్టుగా నెయ్యి ఇట్లా ఇట్లా కాదు ఎందుకని అది మార్పు చెందేది అయితే మార్పు చెందేది నశించిపోద్ది నెయ్యి తయారైపోయిన తర్వాత మళ్ళీ నాకు పాలు కావాలంటే పాలు రావు ఎందుకని మార్పు చెందిపోయింది కనుక కాబట్టి అనంతమైనటువంటి ఆత్మ కూడా కనుక అలాంటిదే గనక అయ్యేటట్లయితే దాన్ని పొంది కూడా ఉపయోగం లేదు ఎందుకంటే పొందినా లేకుండా పోకార్యం కనుక మాడిఫికేషన్ గనక అట్లాంటి మాడిఫికేషన్కి అవకాశం లేదు ఇంకా మిగిలింది ఏంటి సమకార్యం సమకార్యం అంటే ఏంటి శుద్ధికార్యం అంటే శుద్ధి చేయడం అది అశుద్ధం కాదు సార్ నువ్వు శుద్ధి చేయడానికి ఆత్మ అశుద్ధం కాదు పరిశుద్ధం నిత్యశుద్ధం దాన్ని శుద్ధి చేయలేవు కానీ ఈ నాలుగుట్లో ఇంతకన్నా నీకేమి లేదు ప్రాప్యం లాభం లేదు ఉత్పాద్యం లాభం లేదు వికార్యం లాభం లేదు సమకార్యం ఒకటే ఉంది శుద్ధికార్యం ఒకటే మిగిలింది దేన్ని శుద్ధి చేయాలనే ప్రశ్న వచ్చినప్పుడు ఆత్మను శుద్ధి చేయడం కాదు అజ్ఞానం అనేటువంటిది బుద్ధిలో ఉంది కనుక బుద్ధిని కనుక శుద్ధి చేస్తే ఆ శుద్ధ జరుగుతుంది కదా ఏది అద్దం మీద ఉండేటువంటి మురికినంతా నువ్వు తీసేసేవాను ఆయన ఇప్పుడు నీకు కనపడతదా లేదా నీ ఫేస్ అది సమకార్యం అక్కడ నేను సృష్టించడం లేదు బాగా అర్థం చేసుకోండి నా ముఖాన్ని అర్థంలో సృష్టించడం లేదు అద్దంకి ఏదైతే మలినం అంటుండిందో ఆ మలినాన్ని తొలగించేశాను సమకార్యం కాబట్టి బుద్ధిలో ఉండేటువంటి అజ్ఞానాన్ని గనక తొలగిస్తే ఎట్లా జ్ఞాన ఈ తర్వాత చెప్తాను జ్ఞాన వృత్తి వల్ల అజ్ఞాన వృత్తి పోతుంది ఇంతకుముందే మీకు చెప్పాను కాబట్టి జ్ఞాన వృత్తి ఇదంతా అదే ఇప్పుడు జరిగేటువంటి ఉపన్యాసం అంతా అదే జ్ఞాన వృత్తిని క్రియేట్ చేస్తున్నాం ఇది అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది తొలగించిన తర్వాత నీకు నీవుగా ఉంటావు కాబట్టి కర్మల్ని ఆచరించకుండా మనిషి ఉండలేడు నేను ఆపుతున్నా కనెక్షన్తో కర్మల్ని క్షణం కూడా ఆచరించకుండా మనిషి ఉండలేడు నహిఖిత క్షణమపి జాతుతిష్ఠత్యకర్మకృత్ కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండేందుకు అవకాశం లేదని మూడో అధ్యాయ భగవద్గీత కాబట్టి కర్మ చేయకుండా ఉండలేడు ఒకవేళ కర్మని ఆచరించి ఫలితాలు పొందినా లాభం లేదు ఏమన్నా ఎందుకని కర్మఫలం అనిత్యం గనక కర్మ చేయకుండా మనిషి ఉండలేడు కర్మ చేసి ఫలితాలను పొందినా కూడా సాధించేది ఏమి లేదు ఈ కర్మ నుంచి కర్మలోకి పోతాడు ఆవర్త ఆవర్తాంతరం కాబట్టి ఈ కర్మ సుడిగుండవు నుండి బయటపడేది ఎలా ఈశ్వరర్పిత నిశ్చయాకృతం ర్పి నేచోధక ముక్తిసక చిత్తశోధక ముక్తిసాధకం ఈశ్వరార్పిత నేచయా చిత్తశోక ముక్తిధకం ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్యం శాంతి శాంతి శా